ప్రార్థిస్తున్నాం కృపా మైడ ఏస మీకు వందాలనైనా సర్వనతుడా సమస్త సృష్టికి మూలకారకుడ ఆది సంబూద్రగుదేవ మా ఆశ్రయపురమ మా కావలి కోట మా శైలమ మీకే వదనాలనైనా ప్రభా ఈ దినమంతా మీ సాయం చేత మీ యొక్క వాక్యాన్ని వినడానికి మళ్ళీ నడిపిస్తున్నారు దాన్ని మీకు వందనాలి ప్రభావ ఎంతో ఆసక్తితో మీ యొక్క స్వర వినాలని మేము వచ్చినాం అయినా మా యొక్క హృదయాన్ని తన మళ్ళీ తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఐహిక విచారాలు అనేకమవుతున్నాయి ఓ ప్రవ్వ ఈ లోకము ఏ ఏ స్థితికి వెళ్తుందో అది అర్థం కాని దశలో ఉంటున్నాం ప్రవ్వ కానీ మీరు మాకు చూపించినారు ప్రవ్వ అంతకంతకు చెడిపోవడం అనేది ఇక సమాప్తిలో ఆ రీతి ఉంటుందని చూపించినయన ప్రవ్వ మీ యొక్క ప్రేమలో మేము చివరి వరకుండి లాగానే సహాయపడండి ఆనేకులకు ప్రేమను మేము వ్యక్తపరచాలని మా జీవితంలో అది అనుభవపూర్వకంగా మేము చూసుకోవాలి ప్రవ్వా అనేకులను ప్రేమించే బిడలుగా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా యొక్క సాయంత్రం సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ యొక్క ఆత్మీయ నడిపింపు దయచేయండి ప్రవ్వా ఓ ప్రవ్వా మెల్లమెల్లగా మేము దీన్ని అర్థం చేసుకునిలాగానే సేపడండి చిన్న గోరెపిల్లని నడిపించినట్లు మీరే మిమ్మల్ని నడిపించండి మీరే మాకు కాపరి ప్రవ్వ మేము మిమ్మల్ని వెంబడించాలనైనా కాటి మాతను మాట్లాడండి ఏరీతిగా మేము మిమ్మల్ని వెంబడించాలా ఏరీతిగా ప్రభావ మీ యొక్క వాక్యానికి తగినట్లు జీవించాలా మీరే మాకు మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అనేక పరిసరాలు ప్రభావ అనేక విధాలుగా మనుషులు పరిగెత్తుతున్నారనైనా కానీ సమస్తం మీరే సమస్తం మీలో ఉంది ప్రవ్వా కాబట్టి మేము ఎక్కడికి పోలేం నైనా మిమ్మల్ని విడిచి మేం ఏడికి పోలేం ప్రవ్వా ప్రవ్వ యుగ సమాప్తి వరకు మేము మీతో పాటు ఉండేలాగా మిమ్మల్ని హతకొని జీవించేలాగనే సహపడమని ప్రార్థిస్తున్నాం చిన్న ప్రవక్తలకు సంబంధించిన వాక్యాలు ధనిస్తుండగా మీ నడిపింపు దయచేయండి దాని ప్రకారంగా మేము జీవించాలా అనుభవపూర్వకంగా మేము ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ మీరే మహిం పొందమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి ఈరోజు ఫిబ్రవరి మూడవ తారీఖు రెండు వేల పదిహేనవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మీ కా గ్రంథాన్ని మనము ఆరంభించుకొని కనీసం మూడు నెలలైతుందనుకుంటా ఎక్కువ అయిపోయింది మూడు నెలల కంటే ఎక్కువ మీకా గ్రంథంలోని వాఖ్యలను మనం ధ్యానిస్తున్నప్పుడు ఇస్రాల్ పెద్దలు అంతకంతకు చెడిపోవడం అన్న విషయాన్ని మనం ఐదవ అధ్యాయం వరకు ధ్యానించినాం ఈరోజు సరే అంతకుముందు ఆరవ అధ్యాయంలోని కొన్ని వాక్యాలు కూడా ధ్యానించినాం ఆరవ అధ్యాయము మొదటి ఐదు వచనాలలో దేవుడు మనుషులతో వ్యాజ్యం ఆడతాడు అన్న విషయాన్ని మనం ధ్యానించినాం ఎందుకు తన బిడ్డలతో వ్యాజ్యం ఆడబోతున్నాడు అన్న విషయాలను మనం ధ్యానించినాం దాన్ని మనం ఏరితిగా అర్థం చేసుకుంటాం రెండవ వచనంలో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం తన జనముల మీద తన జనల మీద యహోవాకు వ్యాజ్యము కలదు ఆయన ఇస్రాయేల్ల మీద వ్యాజ్యము ఆడుచున్నాడు రెండు విషయాలు నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యహోవా ఆడు వ్యాజ్యము ఆలకించడి కాబట్టి దేవుడు ఆ రీతిగా హెచ్చరిస్తుడు లేక నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా అంటే బ్యాలెన్స్ లేని జీవితాలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పర్వతములు అన్నప్పుడల్లా పాత నిబంధన కాలం నుంచి చూస్తే ప్రభువు కాలం వరకు పర్వతముల మీద వాళ్ళు మందిరాలు కట్టుకుని దేవుని ఆరాధించినారు సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడేటప్పుడు కూడా ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు అమ్మ మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం ఈరోజు క్రైస్తవ జీవితం ఎరిత్తి గురి అర్థం చేసుకోవాలి మనం ఎందుకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు అంటే వాళ్ళు శయూరు పర్వతం మీద దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారు కానీ మనము శియోను పర్వతం మీద దేవుని ఆరాధించాలన్న మనం జ్ఞాపకం తీసుకున్నాం ఆ రోజు అప్పుడు ప్రభు అంటున్నాడు మీరు రకరకాల పర్వతం మీద దేవుని ఆరదించాలనుకుంటున్నారు కానీ ఒక దినం వస్తుంది మీరు ఎక్కడా దేవుణ్ణి ఆరాధించరు పలాని స్థలానికి వెళ్ళి పలాని ప్రాంతానికి వెళ్ళి ఆరాధించండి కానే కాదు కాబట్టి దేవుని ఆర్ధించే వాళ్ళు ఏ రీతిగా ఆరాధించాలన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసిండి అండ్ ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలన్న విషయాన్ని కాబట్టి నీకు పరిశుదాత్మ ఉంటే ఏముండాలా సత్యం ఉండాలా లేకపోతే పరశుధాత్మ ఉంది అనేసి నువ్వు ఆరాధిస్తే సరిపోదు సత్యంతోను కూడా ఆరదించాలంటే పరశుధాత్మ అందుకే అనుగ్రహించబడింది పరిశుదాత్మ ఉన్నప్పుడు దేవుని వాక్యులని సత్యాలను గ్రహించగలవు ఆ సత్యని గ్రహించినగా ఆరచాలా అంటే రుచి చూచి తెలుసుకొని ఆరాధించాలన్న భాష ఒక వారం నుంచి మనం ధ్యానిస్తున్నాం ఇక్కడ పోయిన వారం నుంచి రుచి చూచి దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలంటే ఆ సత్యాన్ని గ్రహించి కృతజ్ఞత భావంతో ఆయన ఆరాధించడం నేర్చుకోవాలన్న విషయాన్ని మనం చూస్తున్నాం కానీ ఇక్కడ ఇసలు దేవుణ్ణి తృణీకరించారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు తృణీకరించలే మీరు ఎంతగానో నన్ను తృణీకరించినా నేను మట్టు మిమ్మల్ని త్రుణీకరించలేదన్న విషయాన్ని ఈ మూడవ వచరం నుంచి మనం చూస్తున్నాం నా జల్లారా నేను మీకు ఏమి చేసి తిని నేను మీకేం నష్టం చేయలేదే నేను ఏలాగూ మిమ్మల్ని ఆయాసపరిచి తిని అనేకసార్లు మనం అంటా ఉంటాం ప్రవ్వా నాకెందుకు ఈ కష్టం నేను ఏం చేసిన నాకెందుకు ఈ బాధ చాలాసార్లు మనం కూడా అట్లనే ప్రశ్నలు ఇస్తా ఉంటాం కదా నాకెందుకు ఈ కష్టం మనుషులకి కష్టం వస్తే నే అసలు వాడి గుణగణం బయటికి కనిపిస్తుంది సుఖమున్నంత వరకు వాడికి ఏమి సుఖమున్నంత వరకు ఎటుంటుంది అంటే దేవుని యొక్క విలువ అతిగా తెలియదు ఎందుకంటే సుఖానుభవంలో ఉన్నవాడికి దేవుని విలువ తెలియదు కష్టంలో ఉన్న దేవుని తెలుస్తుంది చాలామంది ఉంటారు అటువంటి గొప్ప మళ్ళీ సఫరింగ్ ఎందుకు పెట్టింది ఈ లోకంలా కష్టాలు ఎందుకు పెట్టిండే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉంటాడు కానీ మనకి దేవుడు చూపించిండు కష్టాలు ఎందుకు పెడతాడు అంటే కొని తెచ్చుకోవడం కూడా ఉంటుంది రెండు విధాలుగా చూస్తాం యోగు విషయంలో యోగను మీరు యోగు కొని తెచ్చుకున్నాడా కష్టాలు ఆయన పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తా ఉంటాడు కాబట్టి మనల్ని శ్రమల గుండా పోనిస్తా ఉంటాడు నీ విశ్వాసం పరీక్షింపడ అది ఆధారపడే విశ్వాసం కానే కాదు మన విశ్వాసము పరీక్షింపబడాల నీకు నిజంగా ప్రభుత్వం ప్రేమిస్తున్నట్టు నిజంగా నువ్వు ప్రేమిస్తు ఎప్పుడు తెలుస్తుంది ఆ పరీక్ష లేకపోతే తెలుస్తుందా ఎవరని చెప్తాడు సంపాదన సమృద్ధిగా ఉంటే నేను దేవుణ్ణి నిండు మనస్త సేవిస్తున్నట్టు ఒక గొప్పడు వచ్చిండు యవనస్థుడు ప్రభు దగ్గరికి ఒక యవనస్థుడు ధనికుడు వచ్చి నిత్య జీవము పొందుటకు నేనేమి చెయ్యాలా అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించు అన్నాడు అనడం లేదా నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా అన్నాడు నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అన్ని బాగానే పాటిస్తున్నా అంటే ధర్మశాస్త్రంలో ప్రతి వాక్యాన్ని అచ్చు పొల్లు పోకుండా పాటిస్తున్నా అయితే నీకు ఒకటి పొదుగా ఉంది ఏంది నీ నీ మైండ్ అరే ఒక దిక్కు నువ్వు దేవుణ్ణి నిండు మనసు సేవిస్తున్నావు అనుకుంటున్నావు కానీ ఇంకొక దిక్కు నీ మైండ్ ఎక్కడుంది నీ ధనం మీద ఉంది ఈ లోకం మీద ఉంది కాబట్టి నువ్వు రెండింటిని ఎట్లా అంటే నీకు వాక్యం తెలుసు గాని దాని ప్రకారంగా జీవిస్తలేవు ఇది ఒక బలహీనత మనకు అందరికీ మనం ఎక్కువగా ఈ లోకం మీద ఆరపడి జీవిస్తూ ఉంటాం కానీ ఆయన నీకు అదొకటే ఉంది ఏందా తక్కువ నీకంతా ఉంది సమృద్ధిగా ఉంది లేదని కాదు చిన్నప్పటి నుంచి దేవుని సృష్టిస్తున్నావు అన్ని ఆచార ఆచారబద్ధంగా జీవిస్తున్నావు కానీ కొదు ఒకటే ఉంది ఏంటంటే నీ మనసు దేవు మీద లేదు నువ్వు ఎంతగా వర్షిప్ చేసినా ఎంతగా ప్రార్థన చేస్తున్నా ఎన్ని గంటలు ఉపాసమున్నా దశమభాగంలో ఇచ్చినా ఏమి ఇచ్చినా ఇవన్నీ ఆచారబద్ధమైన జీవితాలే కానీ నీకు కొద్దుగా ఉంది ఒకటే ఏందది ఆయనని వెంబడించడం నువ్వు నిజంగా వాక్యాన్ని ధ్యానిస్తున్నా కానీ వాక్యాన్ని వెంబడిస్తలేవు అంటే వాక్యాన్ని వెంబడించడం ఏంటంటే దాని ప్రకారంగా జీవించడం దాని ప్రకారంగా ముందుకు పోవడం అంటే ఏ పని చెప్తా పని చేయడం సువార్త ప్రకటించడం అంటే ప్రకటించాలా బీదల పట్ల కనికరం చూపించాలంటే కనికరం చూపించాలా మీరు అది కనికరం చూపిస్తలేదు నేను అనేక సార్లు ఈ విషయం అర్థం చేసుకునే ప్రయత్నిస్తూ వాక్యం ధనించేవాడు వాక్యాన్ని ఉదయ ఉదయకాలము ఆఫీస్కి పోకముందు వాక్యాన్ని ధనించి ఆఫీస్కి పోయి నువ్వు లంచమెట్ల తీసుకుంటావు ఉదాహరణకు నేను చెప్తున్నా ఒక కేసు నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించి ఇతరుల నుంచి ఏది ఏదో ఆశించడం వాడిని ఏదో రీతిగా మోసగించి వాడి నుంచి పొందుకోవడం ఈ గుణగణలు ఎక్కడ కనిపిస్తున్నాయి ఏదో రీతిగా మనిషి ఎదుటి మనిషి దగ్గర నుంచి నేను ఏదో అన్న గుణగణం ఎక్కడుంది కాబట్టి వాక్యాన్ని ధ్యానించి ఏమి లాభం ఉదయకాలం ప్రార్థన చేసి ఏమి లాభం నువ్వు వాక్యాన్ని ధ్యానించినాక దాని ప్రకారంగా జీవించకపోతే ఆ ధనికుల లాగానే ఉంది జీవితం ఆ యవ్వనస్తులాగానే ఉంది అంటే వాడు వేషధారకుడు అందరు ముందు దేవునికి చూపించుకోవాలా ప్రజలందరు ముందు దేవునికి చూపించుకోవాలి ఆయన ఆయనకు సన్నిధిలో ఇట్లా చూపించుకోవాలి నేను ఎంతో జాగ్రత్తగా జీవిస్తున్న చిన్నప్పని మతక్రైస్తల జీవితం ఇట్లనే ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఉన్నవాడిని క్రమంగా ఎనిమిది గంటలకి ఆరాధనకు వెళ్లే వాడిని చాలా అందరికంటే ఫస్ట్ నేనే కూర్చుంటాడు మందిరంలో అన్ని పండ్లలో నేను క్రమంగా ఉంటాను ఇవన్నీ ఏదో బయటకి చూపించుకుంటాడు కాబట్టి అది నిజమైన యథార్థత కానే కాదు కపటము కూడినది అది బయటికి నీతిమంతంగా కనిపించడం లోపలంతా స్వనీతితో కూడిన జీవితం కాబట్టి మనము స్వనీతిని ఆదరం చేసుకొని జీవించొద్దని ఎక్కడ చూస్తాము ప్రసంగి నుంచి దనిస్తాం కదా నువ్వు ఎక్కువగా నీతిమంతంగా ఉండకూడని ఎందుకు హెచ్చరించాడంటే బయటకి చూపించుకునేది నీతి నువ్వు బయటకి చూపించుకునేది కాదు నేను నేను పరిశుద్ధిని అని చూపించుకునేది కాదు పరిశుద్ధత బయట చూపించుకునేది కాదు నీ హృదయంలో ఉంటుంది పరిశుద్ధత కాబట్టి స్వనీతి మీద ఆధారపడినప్పుడు నీకు దేవుని అవసరం లేదన్నట్టు నువ్వు దేవుని తృణీకరించినట్లు బయటికి నేను ఎంతో పరిశుద్ధిన్య అని అందరి ముందు చూపించుకోవడం కానే కాదు ఆ యోనస్తుంతో వచ్చిన బలహీనత అది కాబట్టి దేవుడు ఇక్కడ ఇసల్పల్లని హెచ్చరిస్తేమంటుండంటే నాకు మీ మీద వ్యాధ్యం నేను మీకేం అన్యాయం చేసిన డైరెక్ట్ అడుగుతున్నాడు నేను మీకేం కష్టం పెట్టినా నేను అన్ని మంచి విని చేసినాయి కదా నీకు అన్ని అక్కడ హెచ్చరిస్తుండే నాలుగవ వర్షం నుంచి ఐగుప్తు దేశంలో నుండి నేను మేము రప్పించి తిని దాస గృహంలో నుండి మేమును విమోచించి ఇవన్నీ ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకోండి పాత కాలపు విధానాలు ప్రకృతి సహజంగా ఉండేవి కృతన్ని బాలంకొస్తే అవి ఆత్మీయంగా అయితాయి పాతన్ని గతించిన ఇదిగో సమస్తం కృతమే అనేది కాబట్టి ఐగుప్త జీవితము పాపపు జీవితం అంధకార జీవితానికి సాదృశ్యం అందులో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చిండత్మీయ జీవితంతో మనం చూడాలా ఆత్మీయ సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలా దాస దుష్టుని బంధకాలలో మనం ఉన్నాం బాణిసత్వంలో ఉన్నాం ఈ లోకపు బానిసత్వంలో ఉన్నాం అందులో నుంచి మనకి విమోచన దయచేసింది బలహీనత నుంచి విమోచన దయచేసి ఎప్పుడైతే మనం బానిసత్వంలో ఉంటామో మనం బలహీనులుగా ఉంటాం రోగగ్రస్తులుగా ఉంటాం వాటన్నిటి నుంచి మనకి విడుదల కల్పించిండన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మిమ్మల్ని నడిపించటకై మోసే అహరోను మిరియాములను పంపించి తిని మీకు మార్గం మీకు చూపించడం కొరకు మిమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి నడిపించడం కొరకు నేను దేవుని సేవకులను పంపించిన మీకు మూడవ వచనంలో ఐదవ వచనంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అది చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే అన్ని జ్ఞాపకం చేసి ముఖ్యంగా వాళ్ళు ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పుడు మోయాబు దేశ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏం జరిగిందన్న విషయమే ఐదో వర్షంలో జ్ఞాపకం చేసినాడు ఏమని చూడండి నా చెల్లారా యుహోవ నీతి కార్యములను మీరు గ్రహించినట్లు అంటే ఆయన ఏ రీతిగా మిమ్మల్ని కాపాడుతారు అన్న ఆయన ఎటువంటి నీతి మంచు అన్న మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని కుమారుడైన బీలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలు మాటలను శిత్ము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనసునకు తెచ్చుకొనుడి ఇది చాలా గతంలో జరిగిన ఘట్టాన్ని అట్లా సెపరేట్ గా తీసి చూపిస్తున్నాడు దేవుడు ఏమని చూపిస్తున్నట్టే బీలాము అనే ప్రవక్త బాలాకో అనే రాజు వీళ్ళు ఏరీతిగా మీకు విరోధంగా జీవించిండ్రు అయినగా నేను మీకు ఎట్లా కాపాడినా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు నా నీతి మీకు అర్థం కావాలంటే నేను ఎటువంటి నీతిమంతుని అన్న విషయాన్ని మీకు అర్థం కావాలంటే ఈ ఘట్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నేను అవన్నీ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా రాసుకున్నాను బాలాకు అంటే హెచ్ అంటే నాశనము జరిపించువాడు అని అర్థం బాలాకు అంటే నాశనము జరిపించేవాడు నిజంగానే ఇస్వల్ బ నచ్చించిపోవాలా అని ఆసక్తి కలిగినవాడు కాబట్టి వాడి పేరుకి తగినట్లు వాడి తలంపు ఉన్నది వాడి తలంపుకు తగినట్లు వాడి ప్రవర్తన ఉన్నట్లు మనం చూస్తాం మీరు పాత కాలంలో వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వస్తేప్పుడు ఆ ఘట్టాన్ని మీరు ధ్యానించినప్పుడు నాలుగు కోణాల నుంచి బాలాకు బీలాంని పిలిపిస్తాడు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే బీలాము నేను చాలా సంవత్సరాల నుంచి బీలాం గురించి ధనించిన వాడిని చాలా సంవత్సరాలు కానీ ఎంతగా నాకు ఎప్పుడు అర్థం కాలేదు ఏంటంటే బీలాము తండ్రి పేరు కూడా అక్కడ రాయబడింది చూడండి ఐదవ అసము భాగంలో కుమారుడైన బీలాము అని ఉంది అంటే బీలాము తండ్రి పేరు బెయ్యేరు అని అర్థం అట్లా వెతికితే అర్థమైంది బీలాము ఎక్కడ వాడు అని అడిది నాకు తెలియదు బీలాము అంటే ఇస్రాల్ ప్రజలకు సంబంధించిన ప్రవక్తనే అనుకుంటున్నాను ఎందుకంటే అతను కూడా అభిషేకం ఉంది అతను కూడా ప్రవక్త ప్రవక్త ఆ రోజుల ప్రవక్త చేత అద్భుతాలు జరిగేవి అందుకే దేవుడు అతని ప్రజలు అతన్ని ప్రవక్త లాగా ఇతను దేవుడి దగ్గర నుంచి వచ్చినవాడు దేవుని కార్యలితంలో ఉన్నాయి కానీ ప్రవక్తకి విలువనిచ్చేవాళ్ళు కాబట్టి బీలామికి విలువ ఇచ్చారు అంటే బీలాము ద్వారా అద్భుతాలు జరిగినాయి అవచ్చు అందుకని అతన్ని స్వీకరించారు వాళ్ళు ప్రవక్త లాగా మోయా బీలు ముఖ్యంగా స్వీకరించారు సరే ఆశ్చర్యమేందంటే బెయ్యరు ఎవరు అంటే ఏదోమిడు అని ఉంది జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ నేను చూసిన బెయ్యర్ అంటే స్ట్రాంగ్ నంబర్స్ హెచ్ లో ఏదోమియుడు అని ఉంది అంటే ఏషావు సంతతి సరే ఇప్పుడు అర్థమైంది ఏషావు సంతతి నుంచి వచ్చిన వాడు బేయోరు బేయోరు కుమారుడు బీలాము అయితే ఏషావు సంతతి వాళ్ళకి యాకోబు సంతతి వాళ్ళంటే ద్వేషం ఎప్పటికైనా ద్వేషం అది శాశ్వతమైన దేశం ఈ రోజు అదే ఉంటది అంటే శారీరకమైన వాళ్ళకి ఆత్మీయంగా జీవించే వాళ్ళంటే ద్వేషం అది ఎక్కడ కనిపిస్తుంది అడుగడుగున ఒక కుటుంబంలోనే కనిపిస్తుంది దేవుని కుటుంబంలోనే అవి మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి బెయోరు అంటే H1160 లో ఏముందంటే సెన్స్ ఆఫ్ బర్నింగ్ అంటే మండుతున్నవాడు పశుప్రాయుడు బెయరు అంటే పశుప్రాయుడు మండిపో కాలిపోయేవాడు లేక ఏదో ఏదో మియుడు అక్కడ మండుతున్నవాడు అని అర్థం అంటే కోపము ద్వేషము గలవాడు అని అర్థం దాని తర్వాత బ్రూటిష్ అనుంది ఇంగ్లీష్ లో బ్రూటిష్ అంటే పశుప్రాయుడు అని కూడా అర్థం ఆశ్చర్యం కదా వేయరుకి పశుప్రాయుడు పేరు ఇంతవరకు ఎక్కడ మనం ధ్యానించాం అందుకే జేమ్స్ట్రాంగ్ నంబర్స్ కంపల్సరీ పక్కన పెట్టుకోవాలి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే మనం ఎప్పటికి వీటిని గ్రహించాం ఎందుకంటే ఏ పాస్టర్ చెప్పలేరు ఎందుకు చెప్పారంటే వాళ్ళు అంత పెద్ద పుస్తకాలు పులిపిట్ట తీసుకొని రారు అంత పెద్ద పుస్తకాలు తీసుకొచ్చి జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ అన్ని వెతికి చెప్పేవాళ్ళు కాదు పైగా వాళ్ళు కూడా ఇంటిదైన రాసుకోరు ఎందుకంటే వాళ్ళు కూడా అనేకమైన నిబంధనలు వాళ్ళిపోతున్నారు కాలడానికి సిద్ధంగా ఉన్నవాడు అని కూడా అర్థం వేరు అంటే పశుప్రాయుడు మండుతున్నవాడు ద్వేషంతో ఉన్నవాడు అని అర్థం మండుతున్నవాడు అంటే మండుతుంది నీకేంది నీ హృదయం మండుతుంది నీకెందు నీకేమైనా మంట అని అంటారు ఇక్కడ మండుతుందా వాడు వారి గురించి మాట్లాడుతున్నా నీకెందుకు మంట అంటే నీకేమైనా కుళ్ళ అని అర్థం కాబట్టి మండుతున్నవాడు అని అర్థం దాని తర్వాత కాలిపో కాలిపోయేవాడు అని కూడా అర్థం అంటే త్వరలో కాలిపోబోతున్నాడు వాడు అని కూడా అర్థం అంటే శాశ్వతంగా వాడు నరకానికి పోతాడు అని కూడా అర్థం వీటన్నిటిని మీరు ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకోవాలి అయితే బీలాముకి వేరే నంబర్ ఉంది బీలాము అంటే హెచ్ వన్ ప్రకారంగా అన్యుడు అనుంది చాలా ఆశ్చర్యం చూడండి బీలాము అంటే అన్యుడు అనుంది అంటే ఫారినర్ అని అర్థం తర్వాత పనికిరా అని వాడు అనుంది జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లో పనికిరాని వాడు ముఖ్యంగా తన ప్రజలకు సంబంధించని గొర్రెల మంద అని కూడా ఉంది అర్థం అన్ని రకాల అర్థాలున్నాయి ఒక్క ఒక్క పదానికి అన్ని రకాల అర్థాలు రాశాడు జేమ్స్ట్రాంగ్ మొదటిది హెచ్ వన్ వన్ జీరో నైన్ ప్రకారంగా అన్యుడు రెండవది పనికిరాని వాడు నిష్ఫలుడు దాని తర్వాత తన ప్రజలకు సంబంధించని మంద అని కూడా అర్థం అంటే అది వేరే ఒక మంద అని చెప్తున్నాడు అక్కడ బాగా అర్థం చేసుకోండి దేవుని బిడ్డలు ఎప్పుడైతే దేవునికి తిరుగుబడతనం చేస్తారో వాళ్ళు అనిల్ గా ఇది మొదటి నుంచి ఉన్నదే ఇస్సల్ ఫెలు మరణం అన్యులు ఇసల్ మరణం అబ్రాహము అనుడే కదా ఒకప్పుడు అతన్ని ఇసల్ ఇసల్ ఫెల్గా లేక యూదులుగా మార్చుకున్నాడు దేవుడు దాని తర్వాత ఇసల్ ఫెలు మరణం చూస్తాం బబ్బులోని తర్వాత కాలంలో చూస్తే వాళ్ళు అనిల్గా మారాడు యుగ సమాప్తిలో కూడా అంతే వేరే ఒక మందగా వీళ్ళు మారడం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత పశుప్రాయులు అంటే ఇప్పుడు నాకు బాగా అర్థం బీలాము ఏదో వంశం నుంచి వచ్చినవాడు దేవుడు ఎంత కనికరం గలవాడో మనం బాగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు అండ్ ఎంత జాలి ప్రేమ గలవాడు చూడండి ఏదో సంతతిలో కూడా దేవుడు ప్రవక్తలను లేపిండు అన్న విషయాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవటం ఎందుకంటే ఎప్పుడు ధ్యానించలేదు మన మరీతిగా శారీరకంగా ఉన్న కుటుంబంలో నుంచి కూడా ఈ లోకాతీతంగా జీవించే కుటుంబం నుంచి కూడా ఒక మంచి భక్తును నేర్పరచుకున్నాడు అంటే బీలాముకి దేవుడు ఎంతో మంచి ఆధిక్యత ఇచ్చినాడు కాబట్టి దాని ప్రకారం నిలబడాలైన దాన్ని నిలబెట్టుకోవాలి ఆధిక్యతను నిలబెట్టుకోకపోతే మనం జీవితాలు పనికిరాని జీవితాలు మనం కూడా సర్పంలో తెల్లలాగా మారిపోతాం మనందరినీ ఆయన అతిథిగా ఆధిక్యత అనుగ్రహించి నిలబెట్టినవాడు మనం కూడా ఒకప్పుడు శారీరకంగా ఉన్న వాళ్ళము మనల్ని అందరినీ దేవుడు తన అభిషేకం ద్వారా తన రక్షణ మార్గం ద్వారా మనల్ని ఉన్నత స్థితికి లేవనెత్తుకుని నిలబెట్టుకున్నాడు దాని ప్రకారం నిలబడకపోతే నువ్వు నుంచి పడిపోతావు పడిపోతే నేను వెలిగించడం అసాధ్యం అని అంటాడు కదా హేబిల్ రాసిన ఒకసారి నువ్వు పడిపోతే నేను వెలిగించడం అసాధ్యం అందుకే పశు ఉంటే ఏం జరుగుతుంది అన్న పేతురు తన పత్రికలలో జ్ఞాపకం చేస్తాడు చూడండి పేతురు రాసిన రెండవ అధ్యాయం రెండవ పత్రిక రెండవ అధ్యాయం రేతులు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనం నువ్వు పశుప్రాయంగా ఉంటే ఏ రీతిగా ఉంటవు ఒక బిలాము ఒక ప్రవక్త ఒక దేవుని బిడ్డ అయ్యి ఉండి ప్రవక్త లాగా దేవుడిని తయారైతే చూడండి బాగా తీసుకోండి బీలాము చేసిన గుణగణం బీలాము పని మీకు తెలిసిన తర్వాత మీకు చూపిస్తా కానీ ఒక వాక్యం చూసినాక వారైతే ఎవరు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పశుప్రాయాలని కింద చెప్పబడేది వారంటే ఎవరంటే పశుప్రాయులు అని తర్వాత అర్థం చేసుకోండి మీరు అక్కడ రాసుకోవచ్చు కూడా వారైతే అంటే ఎవరు అని అనుమానం రాకుండా వారైతే అంటే అక్కడ బ్రాకెట్స్ లో పశుప్రాయలు ఉంది ఎందుకంటే వారు ఎవరో అదే వచనంలో కింద రాయబడించారు వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ బీలాము తర్వాత చనిపోవడం మనం చూస్తాం ఒక యుద్ధంలో ఒకడు సైనికుడు పొడిస్తే బీలాము మరణిస్తాడు వారైతే పట్టబడి కాబట్టి బీలాము పట్టబడి చంపబడిండు అన్న విషయాన్ని ఎందుకు చెప్తున్నా చూడండి ఇప్పుడు స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యము అంటే వివేకము ఒకప్పుడు ఆయనకి ప్రవక్త రక్షణ అనుభవం ఉండి వివేకాన్ని పొగొట్టున్నాడు శూన్యంగా తయారైంది వివేక శూన్యం అంటే ఉన్న వివేకము శూన్యంగా తయారైంది అంటే ఉన్న వివేకము దేవుని పరిశుధాత్మ అభిషేకం వలన వివేక దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నువ్వు దాన్ని పొగట్టుకుంటే శూన్యం అయిపోతుంది వివేకం పోతుంది దాని తర్వాత డెయిలీ మనం చూసినా లేదా వివేకం పోయింది దేవుని స్వరం వినడం బంద్ అయిపోయింది దేవుని దర్శనాలు బంద్ అయిపోయినాయి వృద్ధాప్యంలో ఒకప్పుడు దేవుని దర్శనాలు ప్రవర్చనాలు చూసిన వాడు ఆయన వివేక శూన్యంగా తేరయండు అందుకే సమయం అడుగుతుండ్రు బావులే సమయంలో నీ దేవుడు మాట్లాడిండా నువ్వు ఏమి వెనక ఆలోచించకుండా నాకు చెప్పు నేను ఏమనుకోను ఆయన అడుతున్నదా బావులేని సమయంలో అంటే వివేకం పోగొట్టుకోండి ఏలికి తెలిసిపోయింది దేవుడి ఇక మాట్లాడాడు ఎందుకు మాట్లాడో ఏలికి తెలుసు తన పిల్లల్ని ఆయన హెచ్చరించలేదు తన పిల్లల్ని సరిగా నడిపించలేదు ఏలి చేసిన బలహీనత అదే తన ఇద్దరు కుమార్లను దేవుని భయభక్తల్లో పెంచలేదు వాళ్ళు తుంటారు బహు చెడుతనముతో జీవించి బహు క్రూరమైన కార్యాలు మందిరం దగ్గర చేశారు దేవుని మందిరంలో వాళ్ళు వ్యభిచారం చేశారు అభిమానం ఇప్పుడు మనం అంత దీనిగా ధ్యానించాం దేవుని సేవకులు దేవుని మందిరంలో వ్యభిచారం చేయడం అంటే చాలా అసహ్యం కదా అది అనులకి ఏం లెసన్ నేర్పువు అనులకి ఏ రీతిగా వీళ్ళు ఏంది వీళ్ళు క్రైస్తావులు నిన్న ఒక ఒక క్లాస్ లెక్చర్ ఇస్తుంది ఆమె దేశం ప్రపంచం అంతా తిరిగినాయమే ఆమె నేను పిలిపించి లెక్చర్ ఇప్పిస్తున్నాను ఆమె లెక్చర్ ఇస్తూ నేనంటే తెలిసామే నా బ్యాక్గ్రౌండ్ అవన్నీ తెలిసామే అయితే ఆయే అంట ఒక ఫారినర్ వస్తే అంటే ఇండియాలో బుట్టి అక్కడ పెరిగినాయమే అమెరికా దేశం ఆమె ఇక్కడికి వస్తే ఏదో హోటల్ తీసుకెళ్ళిందంట లంచ్ కి ఆ హోటల్లో కూర్చున్నారంట వీళ్ళిద్దరు ఆడ పక్కన ఒక పెద్ద గుంపు పార్టీ చేసుకుంటుందంట సరే మీరు బాగా అర్థం చేసుకోండి అయితే ఆ పార్టీ చేసుకుంటుంటే వాళ్ళు బాగా అరుసుకుంటా నవ్వుకుంటా జోక్స్ వేసుకుంటా వాళ్ళ ఆహారం అవన్నీ సమృద్ధిగా టేబుల్ మీద అమర్చుకొని తింటా ఉన్నారంట ఈ ఫారినర్ ఎవరైతే ఈమె స్నేహితురాలు వచ్చింది ఇక్కడ అన్నం తినడానికి చూడు వాళ్ళు క్రిస్టియన్సు అగుడుబోతు తిండికి ఎట్లా సస్తారు చుడు వీళ్ళు అని అంటుందంట కామెంట్ చేస్తుందంట ఆమె నాకు చెప్పి సారీ నువ్వు క్రిస్టియన్ వాడి నాకు తెలుసు బట్ ఇది జరిగింది అని చెప్తుంది ఆమె సరే నేనైనా నువ్వు నాకు చెప్పాడు ఏంటి ఇది నాకు చిన్నప్పటి తెలిసిన కదండి క్రిస్టియన్స్ అగుడు పోతు అనేసి వాడు పెళ్లి రోజు తెలిసిపోతుంది ఇలా క్రిస్టియన్ పెళ్ళిలా కాదని ఇక్కడ చూస్తాం మనం మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ పోతే తెలిసిపోతుంది సరే నేను చెప్పాల ఆమెకి నీకు తెలియదు వెనకబడిన జాతుల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఒకప్పుడు తిండికి కరువుకి బాధ అనుభవించిన వాళ్ళు వీళ్ళందరూ దాంట్లో నుంచి బయటకు వాళ్ళు కాబట్టి ఈ రోజు దేవుడు ఆశీర్వదం ఇస్తే వాళ్ళు అట్లా చెప్పాలి నా సమర్థించాలనా అన్నిలో నీ గురించి ఆ రీతిగా తప్పుగా మాట్లాడుతున్నారు ఎందుకంటే నీ నువ్వనొచ్చు అరే నా పైసా నా ఇష్టం నా జీవితం నేను ధీమాగా ఖర్చు పెట్టుకుని తింటా అని నువ్వు అనుకుంటున్నావు కానీ వేరే వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు నువ్వు ఏ రీతిగా కూడా దేవుని చూపించలే అందుకే బైబిల్ లో ఉంది నేను మీకు చూపిస్తా అధికంగా తిండి బోతులు కాకూడని ఉందా లేదా ఉంది వాక్యం సామెతల గ్రంథంలో ఉంది నీ నీ ఆహారాన్ని చూస్తే నీ గొంతు కింద కథలి అంటే వాడు అంటున్నాడు అంటే ఆ లెవెల్ వరకు తినమనా అని అంటున్నాడు అంటే క్రైస్తవ జీవితంలో నిర్లక్ష్యం హెలన ఆ రీతిగా ఉంటుంది కాబట్టి మనమే వీటన్నిటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ప్రేమతోనే వీటిని హెచ్చరించాలా ప్రేమతోనే మనం మనుషులను హెచ్చరించాలా లేకపోతే ఆయన ఆత్మ ఉండలేదు ఆయన అద్భుతాలు చేయడు నీ ప్రార్థనకి స్పందించాడు ఆయన ప్రేమ నీ హృదయంలోనైనా మనం ఇతరులను హెచ్చరిస్తున్నప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్తేపుడు బుద్ధి వాక్యాన్ని ప్రకటిస్తప్పుడు అదొకటి చాలా ప్రాముఖ్యమైనది నీ సేవ జీవితంలో ప్రతి క్షణం నువ్వు ప్రేమలో నిలిచినవా లేదా గమనించుకోవాలి ప్రభావ నేను నీ ప్రేమ నుంచి నాకు సహాయపడు ప్రభావ నువ్వు ఎంతో దయగల నాకు ఆ దయ ఉండాలా నువ్వెంతో జాలి గల నేను కూడా అట్లనే జాలీగా ఉండాలా జాలిగలవాని వాళ్ళే ఉండాలా నువ్వెంతో తగ్గింపు నమ్రత సరళత పరిశుద్ధత కలిగిన వాడవు నాలో కూడా అటువంటి సరళత నాకు అవసరం నైనా నేను ఊరికే ఉబ్బిప్పి పడిపోవడానికి వీల్లేదు ప్రవ్వ అన్న ప్రార్థన మనకు చాలా అవసరం ముఖ్యంగా ఈ రోజులలో ఎందుకంటే అటువంటి గుణగణం లేదు ఈరోజు కాని వారైతే పట్టబడి చంపబడటకే స్వభావ సిద్ధం అంటే శరీరమైన స్వభావ సిద్ధంగా పుట్టి పుట్టిన వివేక శూన్యులకు మృగముల వలె బాగా అర్థండి మృగము అంటే పశువు మృగము ఇవన్నీ ఒకటే భూ జంతువులలో బహు కుయుక్తి ఒక పశువు అదేందది అది సర్పం కాబట్టి సర్పములకు సాదృశ్యం కాబట్టి ప్రవక్త సర్పానికి సాదృశ్యం అన్న విషయము నువ్వు ఒక్కడి అర్థం చేసుకోలేవు తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు ఇది ఖచ్చితంగా బీలాంకి సంబంధించిందే పేదూరు ఏ రీతిగా చెప్పిండో మనకు తెలియదు కానీ అది ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకుంటే బీలాము ఏదైతే నాశనము వాళ్ళ మీదకి తీసుకురాలనుకున్నాడో అదే నాశనము అతని మీదకి వచ్చింది చివరికి ఆయన చేసిన పని ఇప్పుడు మీకు క్లుప్తంగా చెప్పి మనం ముందుకు వెళ్తాను బీలాం చేసిన పని ఏంటంటే షిత్తిము మొదలుకొని గిల్గాలు అంటే మోయాబు చుట్టూ స్థలం ఇవన్నీ మోయాబు ప్రాంతం చుట్టూ స్థలాలు అవి దాటి మోయాబు నుంచి డైరెక్ట్ పాలు తెలుపు దేశానికి పోవచ్చు వాళ్ళు అయితే మోసే వాళ్ళ మోసేనా యోహోశివనా మోసేనే అడుగుతాడు మాకు కొంత స్థలం ఇవ్వండి మేము మీ దేశం ముందు నుంచి పోతాయంటే బీలాకు అంటాడు అమ్మో వీళ్ళు వీళ్ళని చూస్తే వీళ్ళు మొత్తం భూమిని ఆక్రమించుకుంటే వాళ్ళు కనిపిస్తున్నారు వీళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకొని మన అందరిని చంపేస్తారు అనేసి లేలే మీకు స్థలం ఇవ్వం చుట్టు పోండి అంటే చుట్టుపోతే చాలా దూరం చాలా కాలం పడుతుంది మూసి ఎంత బతి అన్నా వాళ్ళు ఇవ్వలేరు సరే వాళ్ళు చుట్టే పోతున్నారు దేశం నుంచి పోతులేరు ఇవ్వలే స్థలం కాబట్టి చుట్టే పోతుంటే కదా చుట్టూ పోతుంటే పోనివ్వకుండా బీలాంని వీళ్ళు ఏదో ఏదో ఒక రోజు మాకు పక్కన బలెం లాగుంటారు వీళ్ళు మాకు షాప మా మీదికి వీళ్ళు దొమ్మిగా వచ్చి మమ్మల్ని నాశనం చేస్తారు అని ఊహించుకుంటుండ్రు భయం ఊహించుకొని బీలాంని పిలిపిస్తున్నాడు బాగా అర్థం చేసుకోండి బీలాము ఏదో మీడు ఎంత పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నా వాడి శారీరకమైన జీవితమే ఎందుకంటే వాడి ప్రవర్తన ఆ రీతిగా ఉన్నట్టు మనం చూసినాం ఏం చేసిండు ముందు ఆ శిత్తి ప్రాంతంలో నిలబెట్టిండు నేను చెయ్యను నేను రాను బాలాకు నేను రాను ఎందుకంటే వాళ్ళ దేవుని బిడ్డలు వాళ్ళని నేను క్షపించలేను అయితే బాలాకుకి ఒక అవగాహన ఏందంటే ఒక ప్రవక్త నోట్ల నుంచి ఏదొచ్చినా అది నెరవేరుతుంది అని బాగా అర్థమవుతుందా ఒక ప్రవక్త నోట్ల నుంచి ఏదొచ్చినా నెరవేరుతుంది కానీ ప్రవక్తల ఆత్మలు వారి ఆధీనంలో ఉన్నవి అన్న వాక్యం మనం ఎనిసలేదనించినప్పుడు అంటే నువ్వు ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకున్నాక నువ్వేవ్వండి ఆయన స్వరం నీ నోట్ల నుంచి రావాలి కానీ నీ అంతటి నీకు ఏం రాదు దేవుడు ఆ రీతిగా దూషించేవాడు కాదు దేవుడు ఎప్పుడు క్షపించడు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఆయన ఎప్పుడు శపించాడు కానీ ఖచ్చితంగా ఆశ్రయించేవాడు శాపం నిమితికి రావాలంటే నువ్వు తెచ్చుకోవాలా సరే ఎవడు వాడు దుష్టుంధరనే రావాలా ఎందుకంటే దేవుడిని శపించాడు కానీ ఆజ్ఞాపించాడైతే ఖచ్చితంగా దుష్టికి ఆజ్ఞాపిస్తాడు ఓ నీకు అప్పచెప్తున్నానే కాబట్టి దుష్టుడు నియమితికి రావాలంటే నువ్వే కారణం దేవుడు కాదు మనం ఎప్పుడైనా మీద ఆయనని ఆయన మీద మనం బ్లేమ్ చేయడానికి వీల్లేదు అది ఆయన విధానం కానే కాదు ఆయన కేవలం ఆశ్రయించేవాడు కానీ శాపం తెచ్చుకునేది మటుకు కేవలం మన విధానమే సరే నువ్వు అనొచ్చు నా మీద ఆశ్రయం నువ్వు కూడా తీర్మానించుకోవాలా ఆయన నిన్ను ఆశ్రయించాలంటే నేను తీర్మానించుకోవాలా సరే నువ్వు ఎంత దుష్టును అయినా కానీ నిన్ను ఆశ్రించడం లేదా నువ్వు పాపంలో ఉన్నప్పుడు కూడా నేను ఆశ్రయించు నీకు రావాల్సిన మేలు అన్ని దయచేసి నువ్వు ఆయనని నమ్ముకోకుంటే కూడా నమ్ముకొని రోజులలో కూడా నేను ఆశ్రయించిన వాడు నమ్ముకున్నాకేందంటే వాగ్దానంతో ఆశ్రదం అది నమ్ముకోని ఇంత కాలంలో ఆయన జాలిగల దేవుడు కాబట్టి ముళ్ళ తుప్పలైన మీద దాని మీద వర్షం కుమరిస్తున్నాడు కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన నమ్ముకున్నావో వాగ్దనం తడిన ఆసరాలు నీ జీవితంలోకి వస్తాయి అదే విధంగా ద్వితీయోపదేశాలంలో చేసి ఆయన వాగ్దనాలు నా తట్టు తిరిగినప్పుడు ఫలాని ఫలాని ఫలాని వాగ్దనాలు అన్ని ఆసరాలు అన్ని నీ జీవితంలో నడిపిస్తాడు నీ గూడంలో ఎటువంటి కొదువ ఉండడానికి వీల్లేదు ఎటువంటి రోగం ఉండడానికి వీల్లేదు అది గొడ్డిదైన కానీ ఉండడానికి వీల్లేదు అది కుంటిదైన కానీ ఉండడానికి వీల్లేదు ఇట్లాంటి అన్ని ఆసరాలు పెట్టిన దేవుడు ఆయనను ఎప్పుడైతే నువ్వు వెంబరిస్తావో ఆయన జాలిగల దేవుడు ముళ్ళ తప్పుల మీద కూడా వర్షం కుమ్మరించేవాడు కాబట్టి కృపగల దేవుడు ఎందుకంటే వాగ్దానంతో కూడా నా ఆశ్రయాన్ని నీకు ఇస్తాడు అది కృప ఎందుకంటే నీ జీవితానికి సమర్పించుకున్నావు నువ్వు ఆయన సత్తు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆశ్రయిస్తాడు కానీ బీలాకు విషయం అర్థం కాలేదు ప్రవక్త గదా ఆయన నోట్ల నుంచి ఏదొచ్చినా నెరవేరుతుంది కాబట్టి ఆయనని జబర్దస్తి చేస్తా ఆయనకు బహుమానాలు మోస బహుమానాలు ఇస్తా ఆయనని టెంప్ట్ చేస్తా ఆయన శోధిస్తా శోధించి మోసగించేటట్టు చేస్తా అని అనుకుంటున్నాడు మోయా బాలాకు ఆ రీతిగా నువ్వు ఈ ప్రాంతానికి నవడు ఈ కొండ మీదకి వచ్చిన నుంచి చూడు వాళ్ళని ఇక్కడి నుంచి వాళ్ళని శప్పించు అంటాడు వాళ్ళ నుంచి కింద నుంచి పోతా ఉంటారు లోయల నుంచి నడుచుకుంటా పోతా ఉంటారు ఈ కొండ మీదకి అంటే వీలమంటాడు నేను ఎన్నిసార్లు శపించాలనుకున్నా నా నోట్లకి శాపవాసాలు వస్తలేవు ఎందుకంటే నీ యొక్క ఆత్మ ఆయన దీనంలో ఉంటుంది నువ్వు శపించలేవు తన బిడ్డల్ని ఎవ్వరు శప్పించలేడు ఈ విషయం బాగా తీసుకోండి ఈ రోజు అనేక మంది పాస్టర్స్ ఈ రీతిగా మాట్లాడుతున్నారు నా సంఘంలో లేకపోతే నీకు శాపం అన్న పాస్టర్లను ఎంతమంది చూసిన మన కాలంలో ఈరోజు ఇక్కడ నుంచి వెళ్లిపోయిన వాళ్ళందరూ శాపగ్రస్తులు అన్న పాస్టర్ చాలా మంది కాలంలో దేవుడు అతను మాట్లాడి ఏమని మాట్లాడి అంటున్నారు పాస్టర్స్ ఎవడైతే ఈ సంఘంలో ఉంటాడో వాడే అయితే ఈ సంఘంలో లేని వాడు విడవబడతాడు అసలు సత్యమేది లేదు అనే పదమే లేదు బైబుల్లో ర్యాప్చర్ అనే విషయమే లేదు అంతా మోసంతో కూడిన దగ ర్యాప్చర్ కల్ట్ అంటాం మనం క్రైస్తవ సంఘము ఒక రాప్చర్ కల్ట్ లాగా తరింది కల్ట్ అంటే మనుషులు ఏర్పరచుకున్న బోధ ర్యాప్చర్ కల్ట్ అంటే ఎత్తబడే బోధ అనేది మనుషులు ఏర్పరచుకుంది మూడు సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది మన ప్రపంచంలో మన కాలంలో అంతకుముందు లేదు అపసలు లేదు అది పౌరులు ఎప్పుడు దాని గురించి ప్రకటించలేదు ఎక్కడ కూడా ప్రకటించలేదు తెస రాష్ట్ర కూడా ప్రకటించలేదు అది దానికి సంబంధించిన కాదు అది పునరుద్ధరణకు సంబంధించిన వాక్యం మేఘంలో ఎందు మేఘంలో మీద ఆయన తిరిగి వస్తాడు మనం అందరినీ కోల్పోబడతామనేది పునరుద్ధరణ వాక్యం గనది అది ఎత్తవడానికి సంబంధించిన వాక్యం అసలే కాదు ఎవరు కూడా దాన్ని ఆ రీతిగా ఎందుకంటే వేరే ఒక బోధ మేము ప్రకటింపని బోధ మరీ ఎవరైనా బోధించినను ప్రకటించినను పరిలోక నుండి దూత వచ్చి ప్రకటించను వాడు శాపగ్రస్తుడే కాబట్టి ఎందుకు వాళ్ళు శాపం జమ చేసుకుంటున్నారు ఈ రోజు ప్రపంచం వేరే ఒక బోధని వాళ్ళు స్వీకరించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు శాపాన్ని జమ చేసుకుంటున్నారు బీలాము అట్లా జమ చేసుకున్నాడు దేవుని బిడ్డల్ని శప్పించడానికి మోసపోయినాడు ఎట్లా బాలాకు రాజు నాకు ఏదో బహుమానాలు ఇస్తాడనేసి చివరికి సమృద్ధిగా నాకు ఇంకా వృద్ధాప్యం సేవా జీవితం లేదు బలహీనత మనకు వృద్ధాప్యం అయిపోయింది ఇంకా నేను ఇల్లు కట్టుకోలేదు నాకు టెంపుల్ ఒక పాసా అంటుండోనతో నేను అన్ని ప్రయత్నాలు చేసిన అన్ని విఫలమైపోయిన బ్రదర్ అంటే నువ్వేమైనా సపోర్ట్ చేస్తావా నాకు చర్చ కట్టుకుని కానీ ఇన్ గా అడిగిందని చివరికి డైరెక్ట్ గానే అడిగేసి మీరేమన్నా వచ్చి మాకేమన్నా చేస్తారా నేనేమనంటే నేను సహాయం చేస్తాను డబ్బులు సాయం చేస్తాను మీటింగ్స్కి దాంగింగ్ నా జేబులకి డబ్బులు ఇస్తే కానీ బిల్డింగ్లు కట్టడానికి నేను డబ్బులు ఇవ్వనని చెప్పేసాను స్ట్రైట్ ఎందుకంటే వాళ్ళ ఆసక్తి ఆ ఆశను మనం పెంపొందించద్దు ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న బలమైనది అపోస్ట్ల కారంలో బిల్డింగ్స్ లేనే లేవు చర్చ్ కాన్సెప్ట్ లేనే లేదు ప్రతి ఇంటింట సహవాసం అనే ఉంది కానీ చర్చ్ కాన్సెప్ట్ లేదు ఇది చెప్పడం చాలా కష్టము వినడం కష్టము మళ్ళీ చర్చి కాన్సెప్ట్ లేకుంటే మనుషులు ఎట్లా దేవుని ఆరాధిస్తారు మీరు ఇప్పుడు ఎక్కడ ఆరాధిస్తారు ఇక్కడికి వచ్చి మీ ఇంట్లో ప్రేయర్ గెలిస్తే పోయి ప్రేయర్ చేస్తలేమా అది చర్చి కాదా ఆ విషయం మర్చిపోయింది క్రైస్తవ సంఘం ఎన్నో రోజుల క్రితం ఎన్నో సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి మర్చిపోయిన విషయం ఇది మందిరాలు కట్టుకుని పాత నిబంధన విధానాలు తీసుకొచ్చారు ఇర్షిలీ మందిరం లాగే ఈ మందిరం ఉండాల డిజైన్ అది పాత నిబంధన విధానం ప్రగేదాన్ని ధృనీకరించినప్పుడు నువ్వు వన్వి తిరిగి కట్టుకోవడం మనుషుల హస్తాల చేత నిర్మించబడ్డ మందిరంలో నేను ఉండనని ఎన్నిసార్లు చెప్పిండని ఆ వాక్యాన్ని ఎవరు చెప్పలేడు ఏ పాస్తా చెప్పలేడు ఇక్కడ వస్తేనే దేవుడిని ఆశ్రయిస్తాడంటే నువ్వు ఏ షావు లేపుతున్నావు ఎన్నిసార్లు లేపినది నేను కులగొడుతున్నాడు ప్రభు ఎక్కడ చూసినాం మనం ఉపాధ్యాయుల చూసినాం ఎన్నిసార్లు లేపినది కులగొడతాడు దేవుడు ఉపాధ్యాయ చాలా పవర్ఫుల్ ప్రవచనం ఒకటే వచ్చే అధ్యాయం కానీ ఎంత పవర్ఫుల్ అంటే ఏషాబు సంతతి వాళ్ళ గురించి సంబంధించింది యుగ సమాప్తిలో సరే ఈరోజు ఏషాబు సంతతి కనిపించదు కానీ ఆత్మీయంగా ఆ సంతతి ఉంది పాతవి అన్నీ ఆత్మీయంగా తయారైనాయి మోయాబు సంతతి ఎక్కడుందిరా మోయాబీలు ఎక్కడున్నారు లేరు బబ్బులోని ఎక్కడున్నారు లేరు పరిశీలు ఎక్కడున్నారు లేరు అశూర్యులు ఎక్కడున్నారు నీకు చెప్తాడా నేను అశూర్యుని అనేసి చెప్పలేరు ఇంకో రకంగా చెప్పాలంటే ఇస్సల్ కూడా లేరని ఒక పుస్తకం రాసింది ఎందుకంటే ఇస్సల్ అంట ్రౌన్ కలర్ ఉండే వాళ్ళు అంట అంటే ఆసియా ఖండానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇసల్పెల్ అంతా బ్రౌన్ కలర్ ఉండేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు తెల్లవాళ్ళు ఇప్పుడు ఈ దేశం ఇప్పుడు ఉన్న వాళ్ళ దేశంలో తెల్లవాళ్ళు వీళ్ళు ఎట్లైనసల్ పేలని ఒక పుస్తకాన్ని రాసిండు సరే ఎవరెట్లా రాసుకుంటే మనకు సంబంధించింది కాదు కానీ అంత అక్రమము మోసము ఏ రిత్తి విషయాన్ని మనకి ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు కాబట్టి ఈ బ్రూటిష్ జీవితాలు ఏం జరుగుతాయి చూడండి మరోసారి వారైతే పట్టబడి చంపబడటకి స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యులకు మృగములే ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించచ్చు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించచ్చు తాము చెయ్యి నాశనముతోనే తామే నాశనము పొందుదురు సరే సరే ఆశ్చర్యం చూడండి ఆశ్చర్యం చూడండి పన్నెండవ పదమూడవ చూడండి ఒక నాటి సుఖానుభవము సంతోషము అనుకుని ఎంచుకొని దురు ఎవరు ఎవరు ఏషావు కదా ఒకనాటి సుఖానుభవం బాగా అర్థం చేసుకోండి ఇది ఖచ్చితంగా మళ్ళీ ఏషావు సత్యత సంబంధించింది ఈ వాక్యం బీలాము ఏషావు సత్యత చుచ్చిన వాడు అనేసి మనం ఇందాక చూస్తున్నాం జేమ్స్ సాంగ్ నంబర్ ప్రకారంగా ఈ వాక్యం కూడా ఒకనాటి సుఖానుభవం కొరకు ఏషాబు అంటే ఆ మూమెంట్ ఆకలి నాకు ఇప్పుడు నేను ఆకలి చచ్చిపోతా ఆ ఎర్ర ఎర్ర ఏందో నాకు అనుకునే నాకు పెట్టంటే సరే అక్కడ జరిగిన విషయం మీకు అంత తెలుసు తన జ్యేష్టత్వపు హక్కుని అమ్ముకోవడం అనేది అంటే నిర్లక్ష్యమైన జీవితం నిజంగా ఎవడు అమ్ముకోడు జ్యేష్త్వాన్ని అమ్ముకోవడం లేదు నువ్వు నీ పుట్టిన ఆర్డర్ నీకే నువ్వు పెద్దవాణ్వు ఇంటికి పెద్దవాడివే చిన్నవాడు ఇంటికి చిన్నవాడవే చిన్నవాడు పెద్దవాడు కాడు పెద్దవాడు చిన్నవాడు కానే కాదు అది విధానం అది క్రమం సరే తన జ్యేష్టత్వాన్ని అమ్ముకున్నంత మాత్రం వీడికి జ్యేష్టత్వం రాదు వాడికి జ్యత్వత్వం పోదు ఆ రీతిగా ప్రకటించద్దు కూడా మనం అది అక్కడ ఏం జరిగిందంటే తన జీవితాన్ని నిర్లక్ష్యం చేసిండు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుండదు నిర్లక్ష్యమైన జీవితం అంటే దేవుడి నీకు ఇచ్చిన ఆశ్రతి నువ్వు తృణీకరించినవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసాడు నీకు ఒక ఆధిక్యతని ఇస్తే నువ్వు దాన్ని తృణీకరించినావు ఈరోజు క్రైస్తవులు కూడా జేష్ తృణీకరిస్తున్నారు పరిశుద్ధ జనాంగం ఎవరంటే నేను కాదంటే నీ జ్యేష్తని తృణీకరించడమే నిన్ను పరిశుద్ధ జనాంగంగా తయారు చేసుకునేసి పేతులు జ్ఞాపకం చేసి నిన్ను దేవుణ్ణి ఇస్రాయల్ తయారు చేసుకున్న నుంచి పౌలు జ్ఞాపకం చేసిండు నేను కాదు ఇస్రాయలు వాడు అంటే నీ జ్యేష్తని నువ్వు అమ్ముకున్నట్లే సరే అవన్నీ ఒక దిక్కు చూస్తే ఈ బ్రూటిష్ లేక మృగముల లాగా పశువులాగా ఉండే వాళ్ళందరూ నాశనమైపోతారు ఎందుకు సుఖానుభవం సంపాదించుకోవాలా ఆనందం ఈ లోకం లేదో ఆస్తులు సంపాదించుకోవాలా అన్న బలహీనతలో బీలాం ఏం చేసిండు నాలుగు దిక్కల నుంచి ఆ కొండ నాలుగు దిక్కులు నిలబడి ఒక్కొక్కసారి ఒక్కొక్క దిక్కులు నిలబడి బలు అర్పించిండు దేవునికి దేవునికి బలి అర్పించిండు ఒకవేళ దేవుడు ఈయన బలి స్వీకరించి వాళ్ళని శపించేటట్లు ఇతన్ని అనుకున్నాడు బీలాం బీలాం బీలామే అప్పుడు బాలాకు చెప్తున్నాడు బలిపీఠం సిద్ధపరచంటే బాలాకు సిద్ధపరచండి మంచి బలిపాషని తీసుకొచ్చిండు బలి అర్పించండి కానీ శపించాలనుకుంటే ఎప్పటికైనా షపించడానికి నోరు రానిలేదు దేవుడు దేవుడు అడగించండి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు మీక గ్రంథంలో బీలాము ఎన్నిసార్లు మిమ్మల్ని శప్పించడానికి ప్రయత్నించండి ఆయన శపించని ఆయన రోడ్డు నుంచి వాట రానిలేదు ఆశ్రవచ్చనమే రానిచ్చాడు బాలాకి కోపం అనేక నాలుగు సార్లు ఆ రీతిగా బలి అర్పించినాక క్షపించలేక నాలుగు సార్లు ఆశ్రయిస్తే బిలాంకి చాలా కోపం వస్తుంది నేను నీకు చెప్పింది ఏంది నువ్వు చేస్తుంది ఈ విషయం బాగా అర్థం చేసుకోండి నేను ఎన్నిసార్లు మీకు చూపించిన యుగ సమాప్తిలో గవర్నమెంట్ రిలీజన్ ఆ రీతిగా కలిసి ఉంటాయి ఇవన్నీ మృగాలు ప్రణ మనం మృగాల గురించి జనిస్తాం ఇవన్నీ మృగాలు అంటే మనుషులని మనుషుల మీద బలవంతంతో రాజ్యం చేసేది అన్నట్టు మృగాలు జబర్దస్తి చేసేదని మృగం అంటారు అందుకే మనలో జబర్దస్తి ఉండద్దు ప్రభుల్లో జబర్దస్తిగా కనిపిస్తుంది నీకు ఎక్కడన్నా ఎప్పుడన్నా బలవంతం చేసిండ శిష్యులలో ఎవరన్నా బలవంతం చేసిండ్రా ఎప్పుడు కనిపించదు నీకు కాబట్టి జబర్దస్తి ఒకద జబర్దస్తి చేసి వాడి మీద జితాయించాలా వాని మీద బలం చూపించాలా అనేది కానే కాదు వాడు వాడిని తన ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నప్పుడు నేను గెలవాలా అనేది కానే కాదు అదంతా మృగానికి సంబంధించింది బీస్ట్ కి సంబంధించింది గవర్నమెంట్ రిలీజన్ పాలిటిక్స్ బిజినెస్ ఇవన్నీ మృగాలకు సంబంధించినాయి సరే నేను అవన్నీ ఇప్పుడు మీకు చూపించినంత దీర్ఘంగా మీరే ఆత్మీయ దృష్టితో వీటిని అర్థం చేసుకోండి వాక్యాన్ని జేవుడే వాటిని చూపిస్తూ ఉంటాడు కాబట్టి ప్రతిదీ మృగానికి సంబంధించిన అవన్నీ కలిసి ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాయి పాలిటిక్స్ రిలీజన్ గవర్నమెంట్ ఇవన్నీ కలిసి పరిపాలిస్తూ ఉంటాయి ఇవన్నీ జబర్దస్త్ చేస్తున్నాయి చాలా కఠినమైన కాలంలో మనం ఉండబోతున్నాం సరే ఈ సంవత్సరము అంత మంచిగా ఉంటుంది అని అందరు అంటున్నారు కానీ ఈ సంవత్సరమే ఆరంభమైంది కొలాబ్స్ మరోసారి భయంకరంగా ప్రపంచంలో ఎకనామిక్ అంటే ఆర్థిక వ్యవస్థ కొలాబ్స్ కాడానికి సిద్దమవుతుంది అమెరికన్స్ వ్యవస్థ చాలా భయంకరంగా ఉంది మన వాళ్ళేమో వాళ్ళతో సహవాసం ఉంటున్నారు వాళ్ళ సహాయం పొందాలనుకుంటున్నారు వాళ్ళ నుంచి మనం డబ్బులు తీసుకుంటున్నాం అప్పులు లోన్స్ తీసుకుంటున్నాం చాలా భయంకరమైన కాలంలో మనం ఉండబోతున్నాం కాబట్టి ఎయిత్ క్షణంలో ఈ కొలాబ్స్ సరే ఈ సంవత్సరం అవుతుందా టూ అది మనకు తెలియదు ఎందుకంటే అవి ఈ లోకపు క్యాలెండర్స్ కానీ ఏ క్షణంలోనన్నా అది జరగచ్చు ఆ కొలాబ్స్ అయినప్పుడు భయంకరమైన కాలంలో మనం ఉండబోతున్నాం యుద్ధాలు మరణకాండ ఒక దిక్కు ఇవన్నీ మనం చూస్తున్నాం భయంకరమైన రోగాలు సరే ఇక్కడ ఏం జరిగిందో చూడండి దానికి ముందు బీలాము చివరికి ఒక ఐడియా ఇచ్చండి బాలాకకి ఇది నాకు నచ్చంది దేవుని సేవ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు బాలాకి బుద్ధి చెప్పాలా నువ్వు ఎంత రాజు అయితే ఏంది నువ్వు నన్ను పిలిపించింది ఏంది వాళ్ళని చెప్పించడం అని నేను ఎందుకు శపించలేకపోతున్నానో తెలుసా వాళ్ళ మీద దేవుని కృప ఉంది వాళ్ళ మీద దేవుని అగ్ని ఉంది అందుకే నేను క్షమించలేకపోతున్నాను అది నీకు బుద్ది రావాల నీ మీదకి దేవుని అగ్ని తెచ్చుకోవాలన్న మెసేజ్ ఇవ్వాల్సింది బోయి ఏం చెప్పింది తెలుసా బాలాకు నీకు ఒక ఐడియా ఇస్తా నేను వాళ్ళని శప్పించిన లేదు నువ్వు వాడి బయ్ కొట్టన లేదు వాడి మీదకి శాపం వచ్చేటట్లు నేను చూపిస్తా ఒక మార్గం నువ్వు చేస్తావా అంటే బాలకు చాలా ఇష్టం ఇటువంటిది మనుషులకు ఇష్టమయ్యే వాక్యాలను చెప్పడము ఈ రోగంలో ఎక్కువ అయిపోయింది కాబట్టి బీలాము ఐడియా ఇస్తుండే ఏమైనా ఐడియా ఇస్తున్నాడు నేను చెప్పే మాట జాగ్రత్తగా విను బాలకు నువ్వేం చేస్తావు మీ దేశంలో అంధగత్తలైన వ్యభిచారులను ఇస్సాలు గుంపులోకి మన నడిపించేసేయి అప్పుడు ఆ ఇస్సాలు పదవి ఏం చేస్తారు ఆ స్త్రీలతో వ్యభిచారం చేస్తారు ఆ స్త్రీలు ఏం చేస్తారు వ్యభిచారం తర్వాత విగ్రహ వాళ్ళని తయారు చేస్తారు మోయాబు విగ్రహాలను తీసుకొని పోయి వాళ్ళు అక్కడ పెడితే వాటి ముందు నాట్యం చేస్తూ అక్కడ వాళ్ళు పార్టీలు చేసుకుంటారు ఆ ఇసల్ పాలందరూ వాళ్లతో పాటు వ్యభిచారం చేసి ఆ విగ్రహాలను పూజిస్తారు అప్పుడు దేవుడు ఆటోమేటిక్ వాళ్ళ మీదకి శాపం నడిపిస్తాడు వాళ్ళు నశించిపోతారు చెత్త ఐడియా ఒక సేవ కూడా అయ్యింది అట్లాంటి ఐడియాస్ బీలాం ఇవ్వడము అందుకే అతన్ని మరణానికి నడిపించింది ఇందాక మనం పత్రిక బీలాంకి ఎంత అతికినట్లుంది సరే మనం అది ఎందుకు ధ్యానించడమో మనకు అర్థం కాదు కానీ నేనైతే ఆ కాంటెక్స్ట్ లో ఆ వాక్యాన్ని చూసుకోలేదు కానీ అది అతికినట్లుంది అక్కడ వాక్యం అదే రీతిగా ఒక పూటికి సంబంధించినది ఒక పూటి కూటి కొరకు ఏ షాగు తన జయస్త్వాన్ని అమ్ముకున్నట్లు అక్కడ రెఫరెన్స్ చూస్తున్నాం మనం తిరిగి కాబట్టి అది బీలాము సంతతి బీలాము ఎక్కడి నుంచి వచ్చినవాడు ఏషాగు సంతతి నుంచి వచ్చినవాడు అది మనకి ఎక్కడ తెలియదు జేమ్ స్ట్రాంగ్ నెంబర్స్ నేను ఈరోజు సాయంత్రం చూడకపోయిన నాకు ఎప్పటికీ అర్థం కాకపోయాడు ఆయన ఈ రోజు దినం గడిచిపోయిందంటే రేపటి దినం మనం బీలాం గురించి ధ్యానించం మళ్ళీ ఎప్పుడు తటస్థిస్తుంది వస్తుంది అప్పటి ఖచ్చితంగా దేవుని నడిపింపు ఆయన బిడ్డలని ఖచ్చితంగా చూపిస్తాడు మనకి కంచం ఓపిక ఉండాలి అంతే తేడా కానీ మనం చాలా ఏమంటాం త్వరతరగా ముగించుకొని ఇంటికి పోవాలా త్వరతరగా ముగించుకొని పరిగెత్తాలా అన్న జీవిత కాలంలో మనం ఉంటున్నాం అట్లుంటేనా నడిపించాడు చివరికి జరిగింది అదే మోయాబు స్త్రీలలో కొంతమంది వ్యభిచారులు ఇసల్పల్లకి వెళ్ళి దేవుని బిడ్డలని వ్యభిచారలు నడిపించారు విగ్రహారతీయులుగా తయారు చేశారు అప్పుడు దేవునికి కోపం వచ్చింది సంహారకుని పంపిస్తే దగ్గర దగ్గరంతా ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ త్రీ థౌసండ్ పీపుల్ చనిపోతారో దేవుడు ఒక తెగులు పంపించండి అక్కడికి మీరు క్షణం ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి తెగులు అంటే నాకు జ్ఞాపకం వచ్చింది రకరకాల రోగాలు మన కాలంలో వస్తున్నాయి ఇప్పుడు స్వైన్ ఫ్లూ గురించి సరే వింటున్నారు ఢిల్లీలో ఒక కొత్త రోగం వచ్చిందంట అది అది స్వైన్ ఫ్లూ అనుకున్నారంట కానీ అది స్వైన్ ఫ్లూ కాదంట అది చచ్చిపోయాడు అది ఇంకొక రకమైన వైరస్ అయితే నేను ఈరోజు పొద్దున్న న్యూస్ చూస్తుంటే యునైటెడ్ లో కొత్త రకమైన రోగం మీద వచ్చిందంట మొత్తం సిటీలో చాలా మందికి స్ప్రెడ్ అయిందంట రకరకాల రోగాలు అయితే ఆఫ్రికాలో ఎబోలా రోగము ఇంకొక రీతిగా తయారైందంట అది మందులకి స్పందిస్తలేదు రోగం ఎబోలా రోగం చాలా ఇంకా భయంకరమైన రోగం అది చాలా ఇన్ఫెక్షస్ రోగం ఆ సిటీ నుంచి మనుషుల లోపల రాని రకం అంత సిటీ చేసి పడేస్తారు ఆ రోగం ఆ సిటీలో ఉంటే ఆ పట్నంలో సిటీ మొత్తం సీల్ చేసేస్తారు అంత భయంకరమైన రోగం అటువంటి రోగాల కాలంలో మనం ఉంటున్నాం సరే ఇవన్నీ ఎట్లా తయారైనాయి బ్రదర్ అని చాలా మంది అనొచ్చు సైంటిస్టు తయారు చేసిండ్రా అవి ఎట్లా పుట్టినాయి లోకంలో ఇంతకు ముందు మనం మన పూర్వీకుల కాలంలో రోగాలు వినలేదే ఇవి ఎట్లా బయటకు బాగా అర్థం చేసుకోండి ఎప్పుడైతే పాపము విస్తరిస్తుందో బీలాము కాలంలో జరిగిన విషయం ఇసల్ పేల మీదకి దేవుడు తెగులు పంపించింది ఆ తెగులు పట్టంగానే ట్వంటీ త్రీ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ క్షణంలో మరణిస్తారు కాబట్టి తెగుళ్ళు ఎందుకు దేవుడు పంపిస్తాడు అది ఆయన చేతిలో ఉన్నది కాను ఆయన ఆజ్ఞ ఇవ్వడు ఆయన ఆజ్ఞ ఇవ్వాల్సిందే దుష్టునికే తెగుళ్ళు అనేటిది రావాల్సిందే దేవుళ్ళలో రోగం లేదు ఆయనలో స్వస్థత ఉంది కానీ దుష్టుల్లో రోగం ఉంది వాడు తీసుకొచ్చి పెట్టాలి అంతే కాబట్టి దుష్టునికి ఆగ్ఞాయిస్తున్నాడు దేవుడు పో ఈ లోకం మీద కాని కాబట్టి రకరకాల తెగుళ్ళు మనకు వస్తాయి కానీ నీ మీద గొరపెల రక్తం ఉన్నంత వరకు నీ మీదకి ఏ తెగులు రాదు ఈ విషయం నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి కానీ ఒకటి తీర్మానించుకున్న నీ మీద నిజంగా రక్తం ఉందా ఈ రోజు ఒకవేళ మనము ఎక్కడన్నా కాని ఒక కోషన గానీ బీలాము గుణగణం మనలో ఉంటే మటుకు మనం పశ్చాత్తాపం మనకు చాలా అవసరం మనం ఎప్పుడన్నా కఠిన హృదయమైనమా ఎక్కడన్నా శప్పించడానికి ప్రయత్నిస్తున్నామా లేక మనుషులకి కరైన సరైన మార్గం చూపిస్తున్నామా లేక పిచ్చి పిచ్చి ఎందుకంటే మన చాలా మంది వస్తుంటారు ప్రాధాన్యత మనం పిచ్చి పిచ్చి ఆడాలి ఇవ్వడానికి ఏ రీతిగానన్నా ప్రభు నుంచి ప్రభు చెంత వాళ్ళని నడిపించాలా ప్రభు నుంచి వాళ్ళ జీవితంలో ఆశలు తీసుకొని రావాలా దేనికి మనం అందనాన్ని చెప్పాలా అది మన విధనం సరే మనుషులు తృణీకరిస్తు మనం ఏం చేయలేము కానీ మనం మటుకు అదే ప్రేమతో వారికి ప్రభుని చూపించాల మన సేవ జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైన విషయం అదే మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం సరే చూడండి నేను మిమ్మల్ని ఇంతగా కాపాడితే మీరు నాకెందుకు నా మీద ఎందుకు తిరుపార్తనం చేస్తున్నారు అనే ప్రశ్నకి ఆరవ వర్షం నుంచి ఇసల్ బల్ జవాబిస్తున్నారు సరే దాన్ని మనం పాటలాగా వాడుకుంటాము పాట పాడతడు అది మీకు అర్థం కాదు చూడండి నీవు చేసిన ఉపకారంలో అని పాట పాడతారు కదా మీరు ఏమని పాడతారు నేనేమి చెల్లించను సరే నువ్వు చేసిన ఉపకారంలో నేనేమి చెల్లించును ఏమీ చెల్లించలేను అని చెప్పాలి కదా అయితే ఇక్కడ వాక్యం ఏముందంటే ఆయన వేసిన ప్రశ్నకి వాళ్ళు జవాబిస్తున్నారు నువ్వు పాడుతున్న పాట ఎట్లుంది ఇక్కడ వేసిన జవాబు ఎట్లుందో చూడండి ఏమి తీసుకొని వచ్చి నేను యహోవాను దర్శింతును అంటే ఆయన నీకు ప్రశ్న వేస్తున్నాడు నేను మీకు అన్ని న్యాయమే చేస్తే మీరు నాకు ఎందుకు తిరుగుబాటుతనం చేస్తున్నారంటే ఇప్పుడు నేను ఏం చేయాలా నీకేం తీసుకొని రావాలా చాలా మంది అట్టరా ఏం తీసుకొని రావాలా దేవుని దగ్గరికి బలు తీసుకొని రావాలనా బలి అర్పించాలనా వెయ్యి నూట తీసుకొని రావాలన్నా ఇది కండిషనల్ కదా ఆయన అన్కండిషనల్ గానే మనల్ని ప్రేమించండి అన్కండిషనల్ గా ఆయనకి ఇంకా తిక్కలేస్తాయి చూడండి ఒక దిక్కు తప్పు చేసి తిరుగుబాటు చేసి ఆయన ఆయనని ఆయన పట్ల నువ్వు తృణీకరణ చూపించినప్పుడు అని అంటుండే నీకేం చేసినా నీకు అంతా న్యాయం చేసినా కదా నీకంత సమయమ చేసినా కదా అంటే నువ్వేమంటున్నావు అవును ప్రభావా నన్ను క్షమించలేనా అని చెప్పాల్సింది పోయి ఇప్పుడు చెప్పు ప్రభా నేనేం చేయాలా అంటే ఎట్లుంటది ఏమన్నా తీసుకురావాలా నీకు నీకు ఇది కావాలన్నా నీకు అది కావాలన్నా చూడండి అదే ఉంది అంటే శారీరకంగా ఉన్నారు వాళ్ళు ఆరో వర్షంలో కూడా ఏమి తీసుకొని వచ్చి నేను నిన్ను దర్శించును ఇప్పుడు చెప్పు ప్రభావా ఏం చేస్తే నీకు సంతోషం ఉంటది నువ్వు ఏం చేసినా సంతోషం ఉండదు నువ్వు బలర్పిస్తే సంతోషం ఉంటుందా ఉండదు నెనకి అని అడుగుతుంది ఏంటి నీ హృదయ పరిస్థితి ఈ రీతికి ఉందని చెప్తున్నాడు నువ్వు అంటున్నావు నేనేమైనా బలు తీసుకుని రావాల ఏం తీసుకుని రావాలి దహన బలు ఏడాది దొడగనా ఏ రీతిగా దర్శించాల నిన్ను ఏం తీసుకుని రావాలా నీకేమివ్వాలా నువ్వు కండిషన్ పెడుతున్నావు నన్ను ఆశ్రయించాలంటే నేను ఏమి ఇవ్వాలా నీకు ఇది ఇవ్వాలా అది ఇవ్వాలా చాలా మంది ప్రార్థనలు ఇక్కడనే ఉచ్చు రవా నాకు ఇది ఇస్తే నీకు వన్ మంత్ ఇస్తా నాకు అది ఇస్తా నీకు ఇది ఇస్తా నా జుట్టు ఏమో రకరకాలుగా మనసులో ఒప్పుకుంటున్నారు ఈ రోజులలో అది ఇక్కడ జరుగుతుంది మన మధ్యలో జరుగుతుంది నేను నీకు ఏమి ఇవ్వాలా నేనేమిచ్చుకోవాలా అంతే శారీరకమైంది అని ని అంటుండ నీ జుట్టు నాకెందుకు నీ దహన బలు నాకెందుకు అని అంటున్నారు చూడండి వేలాది పొట్టెళ్ళు వేలాది నదులంతా విస్తరమైన తైలమును ఆయనకు సంతోషం కలగజేయనా నువ్వేమిచ్చినా ఆయనకు సంతోషం కలగదు ఈ లోకంలోని ఏ వస్తువు ఆయనకి సంతోషం కలగదు పాప పరిహారంకై నా గర్భఫలం నేను ఎత్తున ఇదంతా మెంటల్తనం పాట పాడత మనం ఇవన్నీ అర్థం చేసుకోం ఎప్పుడు అర్థం చేసుకోం ఏదో కృతజ్ఞత బాగుంటుందని ప్రార్థన చేస్తున్నాం పాట పాడుతున్నాం ఆ పాట ఆయన నేను సవాల్ చేస్తున్న ప్రశ్న ఇది ఈ వాక్యాలు జనిస్తే నేను ఇవన్నీ తీసుకొచ్చి నేను సమాధాన పరచాలనా అని అడుగుతున్నారు నా విస్తారత ఎలమినీకి ఇవ్వాలన్నా పొట్టెలను లేక నీకు నిజంగా తెలియంటే ఈ విషయం అర్థం చేసుకో నా పాప పరిహారమై నా గర్భఫలం నేను ఇస్తున్నా అంటే నీ నీ కుమారుణ్ణి నీ కుమార్తెను బలిగా అర్పిస్తే ఆయనకి సమర్పిస్తే నీ పాపం పోతుందా అంటే వీళ్ళు వివేక శునియులా వివేకం పోగొట్టుకున్నారా లేదా వాళ్ళు ఆ రీతిగా తయారైనారు పశుప్రాయులుగా తయారైనారు వాళ్ళకి వివేకం లేదు నీ పాప క్షమాపణ ఏ రీతిగా ఉంది నీకు పాపం క్షమ నీ పాప క్షమించ పాపం క్షమించబడాలంటే మనం నిర్గమ్ చూస్తాము బలి అర్పణకు సంబంధించింది పాప పరిహారార్థమైన బలి ఎట్లా ఉంటదన్న విషయాలకు నేర్పించండి ఆ బలి పస్కా పండగకు సంబంధించిన విషయాల నేర్పించండి పసకా పశువు ఇవన్నీ సాదృశమైన అని కూడా చెప్తున్నాడు పసకా పశువు మీద మీరు హస్తాలు పెట్టి దాన్ని బలి అర్పించినప్పుడు మీ పాపములు దాని మీదకి వెళ్ళిపోతాయి ఆయన కుట్టేంత వరకు మీ పాపములు కపిపుడు పుస్త క్షమించబడవు ఈ విషయాలు వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు నా జ్యేష్ఠ కృత్తిని నా పాపం పోతుందా అంటే వాడికి మెంటల్తనం ఉందని అర్థం అంటే వాళ్ళ నిర్లక్ష్యం హేళమైన జీవితం ఈ పాట మనం పాడేటిది మంచి పాడుతున్నాం గాని అందులో హేళన ఉంది దేవుణ్ణి హేళన చేయడం అనే విషయం అక్కడ ఉంది నా పాప పరిహారై నా గర్భఫలంను నీకిత్తునా నీ గర్భఫలాన్ని ఆయనకిస్తే నీ పాపం ఎప్పటికీ పో అది పిచ్చితనం చాలా మంది అనుకుంటారు ప్రభ్వాను నాకు అది నా కుమారుడు నీకు సమర్పిస్తా నాకు ఒక సిస్టర్ కొంతకాలం కిందట చెప్పింది ఆమె ప్రసవ వేదన పడుతుందంట చాలా ప్రసవ వేదన పడుతుంటే ఆ టైంలో ప్రార్థన చేసిందంట ప్రవ్వా నాకు ఈ ప్రసవ వేదన తొలగించి త్వరగా డెలివరీ అయిపోతే నాకు పుట్టిన వాడిని నీకు సేవ ఆ క్షణంలో ఒప్పుకు మొక్కుకుందంట మొక్కుకుంటే ప్రసవం అయిపోయిందంట మిశువు పుట్టిందంట కానీ ఎప్పుడు కూడా ఆ మగ శిశువుని దేవుని వాక్యంలో దేవుని సేవ కొరకు నడిపించలేదంట మర్చిపోయినా అంటది కానీ మర్చిపోయినా వయసు దాటి ఒకరోజు కూడా దేవుని సేవలో నడిపించలేదంటే దేవుని గురించి చెప్ అంటే సరే చెప్పొచ్చు దేవుని మందిరం తీసుకోపోవచ్చు కానీ సేవ దృక్పథంతో ఆమె ఆ క్షణం చూడండి శ్రమలలో మనము ఏమేమో ఏమేమో ఒప్పేసుకుంటాం దేవునికి కానీ దాని ప్రకారంగా జీవించం శ్రమ నుంచి బయటకు అదే మన బలహీనత ఆయన ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు నీ గర్భఫలాన్ని ఆయనకి ఇవ్వమని ఎప్పుడూ ఒప్పుకోలేదు నువ్వు ఇవ్వని నీ గర్భఫలాన్ని ఆయనకి ఇచ్చేది పిల్లలు పసిపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు వాడు పెదగైనాక వాడి జీవితాన్ని వాడు సమర్పించుకోవాలా ప్రభుకి నువ్వు అట్లా చిన్నప్పటి నుంచి నువ్వు సేవ చేయాలా ఉద్యోగం చేసుకో బాగా చదువుకో పెద్ద ఉన్నత స్థితికి పో కానీ సేవ చేయాలా అన్న మైండ్లో ఎందుకు పెట్టలేకపోయి పెట్టలేదు ఎట్లు మర్చిపోయినా అంటే ఏం లాభం వృద్ధ కాలమంతా ముగించిపోయినట్టే కదా అదే నువ్వు నిజంగా ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఆ దినం ఉపశమనం కల్పించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దాని ప్రకారంగా నువ్వు ఆ బాబు గొప్ప సేవకుడేటాడు ఎంత మందిని దేవునిసే నడిపించేవాడు ఇదే జరుగుతుంది క్రైస్తవ జీవితంలో ఉన్న బలైనత నాకు కొడుకు పుడితే వాడిని సేవకు సమర్పిస్తా అంటే కూతురు పుడుతుంది సమర్పించవా ఇదే జరుగుతుంది పిచ్చి పిచ్చి కోరికలు పిచ్చి పిచ్చి పనికిరాని అంటే యుగ సమాప్తిలో గొప్ప జనము ఎందుకు బుద్ధి లేని కన్యకలంగా తయారైందంటే వాడికి నిజంగా బుద్ధి ఉంటే ప్రార్థన చేయడం నిర్లక్ష్యమైన జీవితం ఆయన రుచి చుచి తెలుసుకుని మనం ఆయన సుధించాలి ఆరాధించాలన్న విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి ఎనిమిదో వర్షంలో దేవుడు అంటున్నాడు అరే మెంటలోడా అని చెప్పకుండా మనుషుడా అంటే పశుప్రాయుడా నువ్వు ఇంకా మనిషిలాగ నవ్వు ఎప్పుడు ఆత్మీయంగా తరేస్తావు నువ్వు ఇంకా శరీరంగా ఉన్నావు మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది నువ్వు పిచ్చంలాగా ప్రార్థన చేస్తున్నావు పిచ్చిగా ఇవన్నీ మాట్లాడుతున్నావు నా తను వ్యాజమాడుతున్నావు నీ నీకు నూనె ఇవ్వాల నా జ్యేష్ఠ నా గర్భఫలం అవన్నీ పిచ్చితనం అని జ్ఞాపకం చేస్తున్నావు చూడండి ఏది ఉత్తమమో నీకు తెలియదా నీకు ముందుగానే చెప్పిన కదా ప్రవక్తల ద్వారా తన కుమారుని ద్వారా ఇవని నేను బయలుపరిచిన కదా న్యాయముగా నడుచుకున్నట్ట మొదటిది కనికరమును ప్రేమించుటయు మూడవది దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యోహోని అడుగుచున్నాడు చూడండి ఎప్పటికైనా గాని ఈ మూడు దేవుని బిడల మధ్యలో లేవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజు మనం ఈ యొక్క వాక్యాన్ని జనిస్తున్నామంటే ఈ విషయం మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఈ మూడు మనలో లేవు అంటే మనలో అంటే సంఘంలో లేవు మనం సంఘమే కదా ప్రపంచమంతట మనలో ఇవి లేవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటు మీరు ఏదో పిచ్చి పిచ్చిగా ప్రార్థన చేస్తున్నారు మీరు ఏమేమో నాకు ఇస్తున్నారు మీరు నాకు మ్యూజిక్ సిస్టమ్ చర్చకి ఇస్తే నాకేం నాకేమవసరం సరే మీరు దీనికి సునాలు వేపిస్తే నాకేమవసరం ఎవ్రీ ఇయర్ దీన్ని డెకరేట్ చేపిస్తే నాకేమవసరం మరమ్మతు చేపిస్తే కూలిపోయిన గోడలను మరమ్మతు చేపిస్తే నాకేమవసరం నేను అడిగింది ఏంది మీరు చేస్తుంది ఏవి వద్దో అవే చేయాలనుకుంటారు కదా మనం బలైనతది కాబట్టి క్రైస్తవుల జీవితాల మధ్యలా న్యాయం తెరగించడం లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే మనం అన్యాయంగా జీవిస్తున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు న్యాయంగా నడుచుకోవాలా ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ప్రతి క్షణంలో ప్రతి దశలో మీరు న్యాయంగా ప్రవర్తించాలా మీ కుటుంబంలో మీరు న్యాయంగా ప్రవర్తించాలా మీ పిల్లల విషయంలో మీరు న్యాయంగా ప్రవర్తించాలా మీ భార్య విషయంగా మీ భర్త విషయంలో మీరు న్యాయంగా ప్రవర్తించాలా మీ ఉద్యోగ స్థలంలో మీరు న్యాయంగా ప్రవర్తించాలా మీరు ఇది ఇరుకు మార్గం కాదు అవును మళ్ళీ న్యాయంగా ప్రవర్తించాలంటే ప్రతి దేశంలో న్యాయంగా ప్రవర్తించాల మీ బాస్ దగ్గర మీరు న్యాయంగా ఉండాలా దొంగ బిల్లులు పెట్టడానికి వీల్లేదు నువ్వు మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసి దొంగ బిల్లులు పెడితే ఎట్లా నువ్వు అన్యాయం చేస్తున్నావు అన్నట్టు కాబట్టి మనము అన్యులకి ఒక మాదిరిగా మన జీవితాన్ని చూపించుకోవాలి అంటే మన ప్రభు యొక్క వెలుగుని మన జీవితంలో విస్తరి వెలిగింపజేయాలి మన జీవితంలో నుంచి అనేకల మీద వెలుగు పోవాలా మనం ఏష్యాగ్రంథం ఆయుర్వేదంలో ఎందుకు జన్స్ ఇస్తాం లెమ్ము తేజలెమ్ము తేజరి లెమ్ము వెలుగు వచ్చినది నీకు దేవుని వెలుగు నీ మీదకి వచ్చింది కాబట్టి తేజరిల అంటే నీ వెలుగు అనేకల జీవితంలోనికి పోవాలా వారిలో ఒంటరిన వాడు పదివందలగును ఎన్నిక లేనివాడు ఒక పెద్ద జనం అగును జన ఒక పెద్ద జనమగును అని ఉంది అంటే దేనికి పనికిరాని వాడు మనల్ని ఒక పెద్ద జనంగా తయారు చేస్తారు దేవుడు ఎట్లా తయారు చేస్తారు నువ్వు ఏ రీతిగా వెలుగుని ప్రకటించకపోతే ఏ రీతిగా గొప్ప జనం బయటకు వస్తుంది గొప్ప జనం ఎప్పటికి రాదు బయటికి వాడు అన్యాయంగానే జీవిస్తాడు అడుగు అడుగునా అన్యాయమే అబ్బాయి పట్ల ప్రేమ చూపిస్తాడు అమ్మాయి పట్ల ప్రేమ చూపించాయి కుటుంబాలు అది అన్యాయమే కదా వాడు ఏదో ఉదరిస్తారు రేపు పొద్దుననేసి వాడికి ఏమమ్మో స్పెషల్ అని ఇస్తారు అమ్మాయిలకి ఇవ్వరు అవి తప్పు అవి పెద్ద కొడుకుకి అన్యాయం చేసి చిన్న కొడుకు ముద్దు గరాబంగా పెంచుకున్నడం కూడా అన్యాయమే పిల్లల పట్ల నువ్వు అటువంటి అన్యాయాన్ని చూపించడము వాడు పెద్దగైన నేను ఎట్లా తీసుకుంటాడు మా నాయన నన్ను ఎప్పుడు ప్రేమించలేదు పెద్దోడు చిన్నడు మరీ చెపోతారు ఎందుకంటే గారవంగా మించి కాబట్టి వాటి ఉదాహరణ ఒక విషయం చెప్తున్నాను అంతేగాని ప్రతి దశలో మనము న్యాయంగా ప్రవర్తిస్తలేము నీ ఉద్యోగ ధర్మం నువ్వు న్యాయంగా చేస్తున్నావా నేను బైబిల్ చెడికి సిద్ధపడ ఆఫీస్లో సిద్ధపడాను ఆఫీస్ పని ఆఫీస్లో చేసుకుంటా ఆఫీస్ అయిపోయినాక ఫోర్ థర్టీకి నా ఆఫీస్ అయిపోతుంది ఫోర్ తర్వాత బైబుల్ చదవాలనుకుంటే కానీ అక్కడ అవకాశం ఉండదు సరే ఎక్కడ చదవాలా ఇంటికి చదవాలా ఎక్కడ చదవాలా ఇక్కడికి చదవలేం ఆలస్యం అయిపోతుంది డైరెక్ట్గా ఇక్కడికి నేను మీ ముందు చదివి చెప్పేది కాదు ఆయన తన ప్రకారంగానే నడిపిస్తాడు తన టైం ప్రకారం నడిపిస్తాడు నీ టైం ప్రకారం నడిపించాడు ఆయన సమయం కొరకు మనం ఎదుర్చు ఆ విషయాలు గైకోనాలా దాని ముందుకు పోవాలా ప్రతి విషయంలో మనం న్యాయంగా జీవించాలా ఆఫీస్ టైం ఎయిట్ ఫుల్ అవర్స్ లో నువ్వు ఆఫీస్ వరకే చేయాలా ఇంటర్నెట్ లో యూట్యూబ్ లో పెట్టుకుని వ్యాఖ్యలు వినడం కూడా తప్పదు ఇవన్నీ వాడు నీ మీద లెక్కలు కడతా ఉంటాడు వాడు దుష్టుడు ఇగో వీడు నీ బిడ్డ అంటున్నావు వాడు చేసే పని ఏం అని వాడు దేవుని దగ్గర పోయి వాడు నీ మీద నిందలు మోపుతా ఉంటాడు వన్ వాడు దివారాత్రులు మన సహోదరుల మీద నిందలు మోపుతున్నది వాక్యం ప్రాణం బంధంలో ఒకటి మనం అవకాశం ఇవ్వదు ప్రతి దశలో మనం న్యాయంగా జీవించాలా ఆ తీర్మానించుకోవాలి సేవా జీవితంలో మరి విశేషంగా పాస్టర్ కొందరు ఇంటికే పోతారు బ్రదర్ నాకు చాలా చెప్తారు ఈ విషయాలు ఈ పాస్టర్ వాళ్ళ ఇంటికి పోతారు బ్రదర్ మా ఇంటికి రాడు అంటే వాడు అన్యాయం చేస్తున్నాడు ఎందుకు సార్ వాళ్ళు ధనికులు బ్రదర్ వాళ్ళ దగ్గర పోతే ఎక్కువ కానుకలు ఇస్తారు వీళ్ళ దగ్గర మా దగ్గర కానుకలు ఇవ్వం కదా మా దగ్గర అంతగా లేదు కదా అందుకే వాళ్ళ దగ్గర పోతాడు ఎక్కువ అని పాస్టర్ల గురించి చెప్తున్నారు సాక్షాత్ అంటే పాస్తరు అట్లా అన్యాయంగా జీవిస్తున్నాడు అని చెప్తున్నాడు సరే నేను వాళ్ళ పేర్లు తీసుకుంటాను కాబట్టి మనకు అవసరం లేదు వీళ్ళు చాలా గొప్ప పాస్టర్ చాలా గొప్ప గొప్ప పాస్టర్ అట్లే పాస్టర్ అంటే హైదరాబాద్ నుంచి వచ్చిండు ఫలాని భక్తుడు కానుక ఇవ్వాలనుకుంటున్నాడు అంటే కనుక్కో ఎంత ఇస్తుండో కానుక అని అడిగిండంట ఐదు ఏమో ఇస్తుంది అంటే ఏం నువ్వు ప్రార్థన చేసి పంపించాడు అయితే ఇంకొక భక్తుడు వచ్చిండట లక్ష రూపాయలు కానుక ఇస్తున్నా అంటే ఇమీడియట్లీ బయటకు వచ్చిందంట వచ్చని ప్రార్థన చేసి లక్ష రూపాయలు తీసుకొని పంపించిందంట ఇవెవరు చెప్తున్నారు నాకు ఇవన్నీ గమనిస్తున్నా ఇంకొక భక్తుడు చెప్తున్నాడు ఎంతో ఆసక్తిని అక్కడ పోయినాను కానీ ఇది చూసిన అక్కడ కండారా అన్యాయం ఎట్టి పరిస్థితిలో మన ప్రభు అక్కడ ఎట్టి పరిస్థితిలో ఎందుకంటే ఈ వాక్యం నెరవేరకపోతే ఆయననే ప్రభు కదా వాక్యమే అయినా కదా మన ఎట్లుంటాడు ఆ వాక్యం అక్కడ నెరవేర్నప్పుడు ఆయన ఎట్లుంటాడు అక్కడ ఈ విషయం కూడా మనకు అర్థం కాదు అద్భుతాలు జరుగుతున్నాయి అంటే దృష్టి కూడా చేస్తాడు మోసంతో కూడినది అది కాబట్టి మనము ప్రతి దశలో ఈ రోజు నుంచి న్యాయం చేయడం నేర్చుకోవాలి ఒకవేళ నువ్వు ఆఫీస్లో అట్లా చేస్తున్నావు అంటే జాగ్రత్తగా కూడా నేర్చుకోవాలి ఒకవేళ నీ ఉద్యోగ క్రమంగా లేకపోతే నువ్వు అన్యాయం చేస్తు ఎందుకంటే వాడు మన మీద నేరలు మోపుతారు వానికి మనం ఛాన్స్ ఇవ్వద్దు ఇది ఆత్మీయ పోరాటం మనం ప్రతి క్షణము ఆ పోరాటంలో దుష్ట శక్తులతో పోరాడుతున్నాం వానికి ఛాన్స్ ఇస్తే వాడు వచ్చి కూర్చుంటాడు నీ శరీరంలో రోగాలు వస్తాయి వానికి ఇవ్వదు మనం అవకాశం నీ గురంలో ఏ రోగం ఉండడానికి వీల్లేదని ఆయన చేసినప్పుడు నువ్వు ఆ వాగ్దాన్ని ఎట్లా పొందుకుంటావు ఇవి పాటించడం వల్లనే కదా నువ్వు న్యాయంగా ప్రవర్తించాలా న్యాయంగా నడుచుకోవాలా ప్రతి దశలో సేవా జీవితంలో మరియు విశేషంగా ఎక్కడ నువ్వు పక్షపాతం చెప్పించి కాదు మన ప్రభు పక్షపాతి కాదు అందరం సమానమే దృష్టిలో నువ్వు పాస్టర్ కావచ్చు పాసరమ్మ కావచ్చు కామన్ మనిషివి కావచ్చు అందరూ సమానమే లేదు వాడు స్పెషల్ పాస్టర్ అట్లాంటిది ఏం లేదు ఆయన పక్షపాతి కాదు ఒకరికి స్పెషల్ గా అభిషేకం ఇచ్చి ఇంకొకరికి పక్కన పెట్టడానికి దేవుడు కానే కదా ఆయన అందరి మీద అడుగు ప్రతివానికి నా ఆత్మనిచ్చేదని అన్నాడు వాగ్దానం చేసి అందరిని రక్షించాలా నీతి మంతుడు ఒక్కడు లేడు ఏ భేదం లేదు అందరు పాపం చేసిన వాళ్లే కాబట్టి అందరినీ రక్షించాలా అన్న ఆసక్తి కలిగిన వాడు కాబట్టి ఆయనకి పక్షపాతం లేనే లేదు ఒకరికి స్పెషల్ అభిషేకం ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడం లేదు తన ఇష్టం చెప్పుడనే ఇష్టడు అవన్నీ అద్భుత కృపవరాలు అక్కడ మనం చూస్తాం కరెంట్ రాష్ట్ర పత్రికలో కృపవరాలు నీ ఇష్టం చెప్పున కాదు అక్కడ ఉంది వాక్యం కృపవరాలు తన ఇష్టం చెప్పున ప్రతి వాడికి పంచి పెడతానన్నాడు ఒకడికి భాషల వరము ఒకడికి భాషల అర్థం చెప్పేవరము ఒకనికి స్వస్థత వరము ఒకనికి బుద్ధి చెప్పేవరము బుద్ధి వాక్యం చెప్పేవరం ఒకనికి అద్భుతాలు చేయవరము ఒకనికి ప్రవచనవరము అట్లా పంచి పెడతాడు నాకు ఓన్లీ భాషల వరం కావాలంటే వివేక నాకు ఓన్లీ స్వస్థత వరం కావాలని చింతమంది చాలా మంది ప్రార్థిస్తు సంఘంలో వివేక అంటే నువ్వు వానికి ఉంది కాబట్టి నీకు కావాలనుకుంటున్నావు అంటే శరీరమైన జీవితం వాని తను నిన్ను పోల్చుకుంటున్నావు పలాని పాస్టర్కి స్వస్థత వరం ఉంది కాబట్టి నాకు కూడా స్వస్థత వరం కావాలంటే నువ్వు శరీరంగా ఉన్నావు పశుప్రాయంగా తయారవుతున్నావు ఆయన పంచి పెడతాడు ఎవడికి ఏది అవసరమో తెలుసు స్వస్థత వరం ఎవరికి కావాలా రోగికి కావాలా పాస్టర్కి కాదు నువ్వు రోగివి కాబట్టి నీకు స్వస్థత కావాలి కాబట్టి స్వస్థత వరం ఇస్తున్నా అంటే ఎందుకంటే నువ్వు రోగివి రాగం నుంచి విడలపడానికి నీకు వరమిస్తున్నా కానీ నాకు స్పెషల్గా దేవుడు స్వస్థత వరం ఇచ్చింది బ్రదర్ నేను ప్రార్థన చేస్తే అందరూ స్వస్థతం అవుతారంటే నువ్వు శారీరకంగా కాబట్టి నీ ప్రార్థన జీవితం ఏ రీతిగా సరే అడుగడుగున ప్రతి దశలో న్యాయంగా నడుచుకోవాలా ఈ రోజు నుంచి మనం తీర్మానించుకోవాలా ఎక్కడ పోయినా కానీ మనం న్యాయంగా ప్రవర్తించడం నేర్చుకోవాలా బిజినెస్లో ఉద్యోగ స్థలంలో ముఖ్యంగా మనీ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాల దేవుని కానుకలు దేవుని సేవకొరికే వాడుకోవాలా సరే నీ నీ ఎక్స్పెడిచర్ లో వాడుకుంటావు ఎట్లా వాడుకుంటావు సరే నువ్వు దేవుని సేవలు అనేక ప్రాంతాల్లో పోతావు పెట్రోల్ తీసుకుని పోతావు సరే నేను వాడాను ఎందుకంటే నాకు ఇన్కమ్ ఉంది కాబట్టి నేను వాడాను బట్ నా దగ్గరకు వచ్చే కానుకలన్నీ దేవుని సేవలను అడిపించేస్తాను సేవ వర్కులు లేకుంటే ఆర్ఫనైజ్ కి ఇచ్చేస్తా బట్ నేను పెట్టుకున్నవి బట్ మీరు సేవలో ఉన్నవాళ్ళు కాబట్టి మీరు వాటిని సేవకు వాడుకోవచ్చు అందుకే నేను చెప్తున్న విషయం జాగ్రత్తగా న్యాయంగా ప్రవర్తించడం నేర్చుకోవాలా ప్రతి దశలో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ నేను పోతున్నా కానీ మళ్ళీ మీ జీవన విధానం ఏ రీతి ఉందో మీకే తెలుసు నాకు తెలియదు మీరు ఏమేమి చేస్తుంటారు ఎక్కడెక్కడ పోతుంటారో ప్రతి దశలో మీరు న్యాయంగా ఉన్నారా లేదా మీ ఎడ్యుకేషన్ మీ జాబ్స్ మీ ఫ్యామిలీ లైఫ్ మీ పర్సనల్ లైఫ్ చాలా ముఖ్యమైనది సేవా జీవితంలో పర్సనల్ లైఫ్ మీరు న్యాయంగా ఉన్నారా లేదా అడుగడుగున మీరు న్యాయంగా నడుచుకోవాలన్న విషయం జ్ఞాపకం చేసింది రెండవది కనికరం కలిగిన ప్రేమ కనికరంతో గుడిన ప్రేమ నీలో ఉండాలా నేను కోరుకున్నా అంటాడు దేవుడికి ఇష్టమైన ఈ మూడు గుణగణాలు ఈ రోజు నుంచి నువ్వు దాన్ని అమలు పరుచుకుని జీవితంలో దేవుడు ఎందుకు నిన్ను కాపాడాడు దేవుడు చెట్టు ఎందుకు ఉన్నాడు నువ్వు చేయి ప్రతి కార్యాలయంలో ఎందుకు సఫలత రాదు ఆయన కోరుకున్నది ఈ మూడే కదా ఇంత క్లుప్తంగా చెప్తుండే ఇవే కదా అడిగింది ఇంతకంటే నేను అడిగిననా మీ కొరకు నా ప్రాణం సైతం నేను పెట్టినను మీ కొరకు అనేకమైన అద్భుతాలు నేను చేసినాను కానీ నేను మిమ్మల్ని కోరుతుంది ఇది ఒకటే కదా ఏందేది మొదటిది న్యాయంగా నడుచుకోండి ప్రతి దశలో ఎందుకో తెలుసా మీరు న్యాయంగా నడిస్తే అన్యులు నిన్ను చూసి నీ ప్రభు నమ్ముకుంటారు వీడు యేసు బిడ్డ వీడు ప్రతి దాంట్లో న్యాయంగా ఉంటారు నేను నేను పనిచేసే స్థలంలో తెలుసా ఎక్కడ క్యాష్ ఉంటుందో అక్కడ క్రైస్తవ పెడతారు అన్యులు నేను చూసిన కళ్ళారా ఎక్కడైతే క్యాష్ ఉంటుందో క్యాష్ కలెక్షన్ ఉంటదో అక్కడ క్రిస్టియన్ పెడతారు ఎందుకో తెలుసా అన్యునికి తెలుసు వాని మనిషిని పెడితే వాడు తినేస్తాడు పైసలు అనేసి పెడితే క్రిస్టియన్స్ ముట్టారు పైసలు తెలుసు ఎందుకంటే క్రిస్టియన్స్ న్యాయంగా ఉంటారనేసి నాలుగు స్థలాల్లో నేను చూసిన ఎక్కడెక్కడ క్యాష్ ఉంటుందో అక్కడ క్రైస్తవని పెడతారు వీడికి దేవుని భయం ఉంటదనే నువ్వు దాన్ని చూపించాల మనుషులకు కాబట్టి నీ జీవితం క్యాష్ విషయంలో నువ్వు న్యాయంగా ప్రవర్తించాల బిల్స్ ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్స్ నాకు ఒక బ్రదర్ చెప్తున్నాడు క్రిస్టియన్స్ ఉన్నారంట ఈ నెల వస్తే ఈ ఫిబ్రవరి మార్చి వస్తే క్రిస్టియన్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగరగొట్టడానికి కొరకు దొంగ బిల్స్ క్రియేట్ చేస్తారంట అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కి పైసలు కట్టినట్లు ఒక కంప్యూటర్లో ఒక ప్రింట్ తీసుకుని ఎవరిదో పేర్లు మార్చేసి సర్టిఫికేట్ లాగా చేసి దాన్ని ప్రింట్ చేసి పిన్ను కొట్టి అది అకౌంట్స్ డిపార్ట్మెంట్ పంపితే వీడికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టనివ్వకుండా వాళ్ళు సహాయపడతారంట అది చేస్తుంది క్రిస్టియన్స్ అని చెప్తున్నాడు మనం ఎప్పుడు నెలల గురించి తప్పుగా మాట్లాడము ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రం క్రింద కూడా వాళ్ళు మనం ధర్మశాస్త్రం లోపల ఉన్నాం కాబట్టి మనకి ఇంకా శిక్ష అందుకే తీర్పు దేవుని ఇంటి దారంభ మగ్గు ఎందుకు చెప్పిన పేతులు అంటే నువ్వు ధర్మశాస్త్రం లోపల ఉన్నా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా అని చెప్పుకొని నువ్వు అన్యాయంగా జీవిస్తున్నావు కాబట్టి ఫస్ట్ తీర్పు క్రైస్తవ సంఘానికి పేతులు జ్ఞాపకం చేసి దాని తర్వాత ఈ లోకానికి చాలా బాహంగా ఉంటుంది అది భయంకరంగా ఉంటుంది సరే రెండవది కనికరము కలిగిన ప్రేమ మనము సాధారణంగా ఎవడైనా ద్వేషిస్తే నీకు కదా ఎవడైనా నిన్ను ద్వేషిస్తే ఎవడైనా తిడితే నీకు ఇష్టపడవు నీకు నచ్చుకుంటది నువ్వు ఇతరుల నుంచి కనికరంగా ఉన్నప్పుడు నువ్వు ఇతరులకు ఎందుకు కనికరం చూపించవు ఇది చాలా కష్టతరమైన విషయం అర్థం చేసుకోవడం వేరేవాడు మన పట్ల కనికరం చూపించాలని మనం ఆశపడతాం కానీ మనం ఎందుకు ఇతరుల కనికరం చూపించలేం ఈరోజు జరుగుతుంది సరే మనకి ఈ విషయాలన్నీ దేవుడు చూపిస్తున్నాడు కొట్లాడుకోవడం క్రైస్తవ సంఘంలో కొట్లాడలు ఎక్కువ ఉంటాయి అక్కడ సికింద్రాబాద్ ఒక చర్చ్ భాగాన్ని మెట్రో రైల్ ప్రాజెక్టు కొట్టేస్తుంది అక్కడ రెండు ప్రంపులుంటాయి ఓ తమిళ గురుంపు తెలుగు గురుంపు ఆ తమిళ్ గుంపులు ఏం చేశారు రిటర్న్ పర్మిషన్ ఇచ్చారు మాకేం అభ్యంతరం అనేది మీరు కొట్టేసుకోండి మెట్రో లైన్ కట్టుకోండి తెలుగు క్రైస్తవ గుంపు ఏం చేసింది హా అట్ల ఇస్తారు మా స్థలం పోతుంది అనేసి వాడు అడ్డం ధర్నా చేశారంట పోలీసు వాళ్ళు కొట్టినట్టారంట తమిళ నేను అనేది అట్లే వాళ్ళ పట్ల నేనేమి తప్పుగా మాట్లాడను వీళ్ళ పట్ల ఏమేమి మంచిగా మాట్లాడతలేదు అందరూ ఒకటే అక్కడ తమిళ్ తెలుగు అనేది కాదు నీకు బుద్ధి లేదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అది మెట్రో లైన్ ప్రాజెక్టు గవర్నమెంట్ ప్రాజెక్టు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆల్రెడీ ఎవడు కూడా ఫైల్ చేయడానికి వీల్లేదు ఎవడు కోర్టులో కేసు ఫైల్ చేసినా దాన్ని రిజెక్ట్ చేస్తుంది సుప్రీంకోర్టు ఆల్రెడీ డిసైడెడ్ ఉంది అది నా బిజినెస్ సఫలవుతుంది అనేసి నువ్వు కేసు వేసినా సుప్రీంకోర్టు అయితే డూ నీ బిజినెస్ పోయినా నీకు పైసలు ఇస్తాది గవర్నమెంట్ నువ్వు మటుకు అడ్డంగించడానికి వీల్ కేసు అన్ని కొట్టేస్తుంది సుప్రీంకోర్టు ఎందుకంటే రోడ్ వైడనింగ్ చాలా అవసరం ట్రాఫిక్ జామ్ అవుతుంది మనుషులకు చాలా అడ్డంకులు ఉన్నాయి కానీ నువ్వు సిల్వోలు పెట్టుకుని పెట్టుకునేంత మాత్రం అది కొట్టని ఈ రోజు అడ్డంకంగా ఉన్నాం అదే చెప్తున్నాను ఎందుకు మనం అడ్డంగా ఉన్నాం అంటే మనం ఐడెంటిఫికేషన్ గుర్తింపు వరకు ప్రయాసపడుతున్నాం నీ బిల్డింగ్స్ తో నువ్వు గుర్తింపు పొందుతున్నా గానీ నీ ప్రభు నుంచి నువ్వు గుర్తింపు అది నేను చెప్పాల్సిన విషయం కాబట్టి మనం ఎక్కడ కూడా కనికరం కలిగిన ప్రేమని మనసులో చూపించలేకపోతున్నాం సరే కనికరం ఎట్లా చూపిస్తావు పేదవాళ్ళ పట్ల కనికరం చూపించాలా మనం అందరం ఆర్ఫన్స్ కి సపోర్ట్ చేయాలా ఏదో రూపకంగా సపోర్ట్ చేయాలా అనాథాల పట్ల మనం కనికరం చూపించాలా విధాల పట్ల మనం కనికరం చూపించాలా వృద్ధుల పట్ల మనం కనికరం చూపించాలా నిస్సాయిత స్థితిలో ఉన్న వారి పట్ల మనం కనికరం చూపించాలా ఏ స్థితిలో చూపించగలవు ఏ చేతన నువ్వు చేయగలవు నువ్వు చేయాలా ఒక అనాథ బాలుడు గాని బాలికని నువ్వు ఆదరించాలంటే కనీసం ఒక సంవత్సరానికి వాళ్ళకి సహాయపడచ్చు ఏ రీతి సహాయపడచ్చు వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టచ్చు వాళ్ళకి పుస్తకాలు కొనియచ్చు వాళ్ళకి డ్రెస్సులు కొనియచ్చు నువ్వేమని చెయ్యచ్చు ఏం ఖర్చు కాదు ఎక్కువ ఖర్చు కాదు క్రిస్మస్ పండగకి పెట్టినంత ఖర్చు కూడా కాదు ఏ పండగలేను కానీ మీ పండగల టైంలో అంతద్దా సరే మీ పిల్లల బర్త్డేస్ మీరు ఏదైనా అనాథాశ్రమలో పోయి చేసుకోండి ఇంటి దగ్గర బర్త్డేస్ చేసుకుంటారు కదా మీ నేను సరే నేను బర్త్డే చేసుకోమని చెప్తలేను కానీ చెప్పాల్సిన విషయం ఏంటంటే అనాథాలకి ఆ విలువని ఇవ్వాలి మీరు సరే మీరు నేను దేవుని సంపూర్ణంగా ప్రేమిస్తున్నాయి మిక్కిలి అలపలేని వాళ్ళకి మీరు చేస్తే నాకు చేసినట్టు అన్నాడా లేదా మళ్ళీ మేము ఎప్పుడు చేసినాం ప్రభావ అంటే మీరు అక్కడ చేసినారు అందుకే నాకు చేసినట్టు అంటారు దుష్టతరం వాళ్ళున్నట్టు మీరు మిక్కిలి అల్పులైన వాళ్ళకి మీరు సహాయం చేయలేదు కాబట్టి మీరు నాకు చేయలేదు అంటే ఎప్పుడు చేయలేదు ప్రవ్వ అని వీళ్ళు అడుగుతున్నారు మేము ఎప్పుడు చేయలేదో చూపించు ప్రవ్వ అంటే నువ్వు వాళ్ళకి చేయలేదు కాబట్టి నాకు చేయలేదు కాబట్టి ఆ రోజు అది కష్టంగా నెరవేరే కాలం అది ఆయన ఆ రోజు చెప్తాడు మీరు ఆ రీతిగా చేయలేదు మిక్కిలి అల్పులైన వాళ్ళకి వీళ్ళంతా అల్పులు అంటే బలహీనులు వాళ్ళ పట్ల కనికరం చూపించలేదు మీరు ఇష్టల్పి చూపించలేదు పరదేశంలోకి వాళ్ళు కనికరం చూపించలేదు మందిరంలోని కడుగు అనిల ప్రాంగణం ఉంది ఎరుసలేం మందిరంలో అనిల ప్రాంగణం ఉంది అణుల ప్రాంగణంలో అనిలను రానిలేదు వాళ్ళు పాత నిబంధన కాలంలో ఆ అనిల ప్రాంగణము కేవలం అనిల కొరకే అప్పగించిండు మోసే కానీ వాళ్ళు అణుల ప్రాంగణంలో పాస్టర్స్ బిజినెస్ చేశారు మనీ ఎక్స్చేంజ్ గొర్రెలు నమ్మడము పసులను నమ్మడము ఆ అణిల ప్రాంగణాన్ని వాళ్ళ బిజినెస్ గా మార్చుకున్నారు ఇంకెంత కోపం దేవునికి ఈ రోజుకి కూడా మనం అవన్నీ మార్కెట్ ప్లేస్ చూస్తాం చర్చలో ఉంది మార్కెట్ ప్లేస్ నాకు సుల్తాన్ బజార్ మార్కెట్ ప్లేస్ నాకు సుల్తాన్ బార్ లాగా అనిపించదు చర్చలో కనిపిస్తుంది సంతలోకం ఎక్కడ లేదు సంతలోకం లోపలనే కనిపిస్తుంది బిజినెస్ మొత్తం బిజినెస్తో కూడింది కాబట్టి ఎక్కడ కనికరం లేనప్పుడు నువ్వు ఆయన ఎట్లా ఆయనని సంతోషపరచలేవు అన్న విషయాన్ని జ్ఞాపించింది నేను ఎన్నుకునే ఇవే కదా కనికరమును ప్రేమయు ప్రతి పట్ల మనం కనికరం ప్రేమ చూపించాలా సరే జాగ్రత్తగా చూపించాలా అది కూడా మనకు ఎక్కడ కనికరం ప్రేమ చూపించాలా అక్కడ చూపించడం మనం నేర్చుకోవాలి ముఖ్యంగా బలహీనులు బలహీనులు ఎక్కడ ఉన్నారో వాళ్ళ పట్ల మనం కనికరం చూపించాలా దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలా సరే ఈ లోకంలో మనం దీన మనసు కలిగి ప్రవర్తిస్తే అర్థం లేదు దేవుని దృష్టికి దీన మనసుగా కనిపించాలంటే నువ్వు బయటకు కనిపించే దీన మనసు దీన మనసు అంటే హంబుల్ హ్యూమిలిటీ కదా తగ్గింపు జీవితం దీన మనసు అంటే దీనత్త కలిగి అంటే నేను చాలా తగ్గింపు జీవితం కలిగిన వాడిని ఆయన దీనుడు దీన మనసు గలవాడు కాబట్టి ఆయనకు తగినట్లు మనం జీవించాలా దీన మనసు నీకు చాలా అవసరం అంటే తగ్గింపు జీవితాన్ని నీకు చాలా అవసరం ప్రతి దశలో నీకు తగ్గింపు జీవితం ఎవరో చూడాలని కాదు ఇక్కడ వాక్యం ఏమిటంటే చాలా మంది ఈ లోకంలో దీనుల్లాగా కనిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ దేవునికి దీనుల్లాగా కనిపించాలంట అంటే నీ హృదయంలో దీనత్వం ఉండాలన్న విషయాన్ని ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు సరే ఇక్కడ వాక్యాన్ని ఆపేస్తున్నాను వచ్చే వారము ఆయన జ్ఞాపకం చేస్తుండు మీరు ఈ వీటిని పాటిస్తే ఈ మూడు గుణగణాలు కలిగి జీవిస్తే ఏ రీతిగా మీ జీవితం ఉండబోతుంది అన్న విషయాన్ని అతను అక్కడ క్రింద జ్ఞాపకం చేస్తుండు ఇవన్నీ మనకు హెచ్చరికలు లాగా ఉంటాయి చివరి హెచ్చరికలు విషయం మీక్రం దాన్ని ముగింపుకు మనం వస్తున్నాం కాబట్టి ఇవి చివరి హెచ్చరికలు కానీ మనకి ఈరోజు మంచి అవకాశం ఏంటంటే ఒకవేళ ఈ గుణగణాలు మనలో లేకపోతే మనము ఆయనకు అంగీకారంగా లేము అన్న విషయం మటుకు నువ్వు నిజంగా ఆయనకి అంగీకారంగా ఉండాలంటే మటుకు ఈ గుణగణాలు నీలో ఉండాలా వాటిని ప్రాక్టీస్ చేయాలా ఉత్తగా పెట్టుకుంటే చాలు నేను న్యాయంగా జీవిస్తాను నేను దీని కలిగి ఉంటావాను కనికరం కలిగి ప్రేమను చూపిస్తాను కనికరం కలిగిన ప్రేమను నేను చూపిస్తాను అనేకల పట్ల అని చెప్పుకోవడం కాదు వాటిని ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవాలా ఈరోజు నుంచి అప్పుడు ఆయన ఖచ్చితంగా నీ పట్ల ఉంటాడన్న విషయాన్ని ఆయన కోరుకున్న ఇవే కాబట్టి ఆయన చిత్తం ఏంటి ఆయన చిత్తం ఏంది బ్రదర్ అని అడిగితే ఇవ్వ ఇంత బాగుంది ఇదే కదా అని ఏర్పడుకునేది ఆయన చిత్తం ఇదే కదా దేవుని కలిగిన జ్ఞానాన్ని మనము అభివృద్ధి చేసుకోవడం దేవుని జ్ఞానమందు వరదలట దేవుని చిత్తం ఇదే కదా దేవుని జ్ఞానం ప్రతి విషయం దేవుని జ్ఞానం దీనికి అంతు లేదు ఇవన్నీ విషయంలో మనము అభివృద్ధి చెందడం దేవుని ఇష్టం ఇదే నేను ఎన్నుకుంది ఇంతకంటే నేను ఏం మీ నుంచి నేను ఏం అడగను నువ్వు అంటావు నేను బలీ వాళ్ళన నీకు అది వాళ్ళ నీకు అది వాళ్ళన నీ ఏమవసరం లేదు నీ శాలరీ అవసరం లేదు నీ యర్నింగ్స్ అవసరం లేదు నీ కానుకలు నాకు అసలే అవసరం లేదు ప్రతి క్షణము ఈ గుణగణాలు కలిగి జీవించడం నువ్వు నేర్చుకోవాలా సరే ఈ గుణగణాలు కలిగిన ఒకడే వాళ్ళు లక్ష నలభై మంది వాళ్ళకి గుణగణాలు ఉన్నది నేను ఆ గుంపులో ఉన్నాననేసి గుణగణాలు లేకపోతే నువ్వు గొప్ప జనంలో పడినట్టే ఆటోమేటిక్ గా ఇవి గుంపులు కానీ నువ్వు ఏర్పరచుకోవాలా నువ్వు హృదయపూర్వకంగా వీటిని స్వీకరించి వాటి ప్రకారంగా జీవిస్తే నువ్వు అందులో ముద్రింపబడుతూ కాబట్టి ఇది నీ తీర్మానానికి సంబంధించిన విషయం కాబట్టి అటువంటి తీర్మానాన్ని దేవుడు ఆశ్రయించాలని మనం ప్రార్థిస్తాం దానికి ముందు మనం తీర్మానించుకోవాలి ప్రవ్వా నేను న్యాయంగా నడచ నడుచుకోవాలా ప్రతి దశలో నేను న్యాయంగా జీవించాలా ప్రభ మీరు నాకు చూపిస్తారు నేను ఇంతకాలం న్యాయంగా జీవించలేదు నా కుటుంబం పట్ల నా ఉద్యోగం పట్ల నా వ్యక్తిగత జీవితం పట్ల నా సాంఘిక జీవితంలో ప్రతి దశలో ప్రవ్వా నేను న్యాయంగా ప్రవర్తించలేదు న్యాయంగా జీవించలేదు ఎన్నోసార్లు తప్పులు చేసాను ప్రవ్వా మోసకరమైన బిల్స్ పెట్టినాను మోసకరమైన సిగ్నేచర్స్ చేసినాను నాకు విడుదల దచ్చే ప్రవ్వాటిని నేను సరి చేసుకోవాలా ప్రవ్వా ఆఫీస్ వస్తువులు ఇంటికి తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను ప్రవ్వ ఆఫీస్ స్టేషనరీ ఆఫీస్ ఎక్విప్మెంట్ ఆఫీస్లో ఉన్న వస్తువులు ఇతరుల వస్తువులు తీసుకొచ్చుకొని నేను ఇంట్లో పెట్టుకున్నాను ప్రవ్వా నన్ను క్షమించండి నాయన వాటిని త్వరగా తీసి తిరిగి ఆఫీస్కి ఒప్ప చెప్పాలా ఒకవేళ ఆ రీతిగా నేనుంటే నన్ను సరిచేయండి ప్రవ్వ ఈరోజు నేను న్యాయంగా నడుచుకుంటలేను ప్రభా నేను పక్షపాతం చూపిస్తున్నాను అనేకుల పట్ల ఇక మీదట నేను పక్షపాతం చూపించద్దు మీరు అందరినీ ఏ రీతిగా చూస్తున్నారో మేము కూడా అదే రీతిగా చూడాలా ప్రతి క్షణం అడుగడుగున మేము న్యాయంగా నడుచుకుంటాకు సహాయపడండి అది మా వల్ల అసాధ్యం మేము ఇంకా బలహీనంగా ఉన్నాం నైనా కానీ మీరు బలవంతుల్ మీరే మమ్మల్ని నడిపించండి అటువంటి విశ్వాసం మీరే మాకు దయచేయండి కనికరము కలిగిన ప్రేమ మేము చూపించాలా అనేకులకు పేదల పట్ల అనాథాల పట్ల బలహీనుల పట్ల మేము కనికరం చూపించాలా మీరు మేం మేము ఆ రీతిగా మీరు మా మీద కనికరం చూపించినారు అదే కనికరం మేము అనేకల మీద చూపించాలి ఈ రోజు నుంచి సాయపడమని ప్రార్థిస్తాం మేము ఇవి మర్చిపోకుండా సాయపడ అంటే దొంగలిస్తా ఉంటాడు ఈ మా హృదయంలో వాటిని మేము భద్రపరచుకోవాలా మీరు దీన మనసు కలిగిన వారు మీరు సాత్వికులు ప్రవ్వా మేము కూడా దీన మనస్సు కలిగి సాత్వికంగా జీవించాలా మాకు ఆడంబరమైన జీవితం అవసరం లేదు మమ్మల్ని ఎవరో గుర్తించాలా అన్న ఆసక్తి మాకు లేదు మాకు అవసరం లేదు ఈ లోకంలో ఏదో సంపాదించాలా మమ్మల్ని ఎవరు మర్చిపోవద్దు శాశ్వత కాలం అని మేము ప్రయాసపడకుండా సహాయపడండి ప్రవ్వా బాప్తిజం యోహాను అంటున్నాడు అరణ్యంలో నేను ఒక స్వరాన్నే ఈ లోకంలో నేను ఒక స్వరమే ప్రవ్వా నాకే గుర్తింపు అవసరం లేదు అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి అన్యాయంతో మోసంతో నిన్న మత క్రైస్తవ జీవితంలో నుంచి మనుషులను బయటికి రప్పించుకోండి మీక ఆ రెండు విషయాల గురించే ప్రకటిస్తుండ్రుడు ప్రవ్వ ఆడవ అధ్యాయం అంతటా క్రైస్తవ జీవితంలో అన్యాయము మోసము అక్రమము దగా ఉన్నట్లు మీరు చూపిస్తున్నారు ప్రవ్వా మాలో అటువంటి లేకుండా శరీర కార్యంలో లేకుండా ఆత్మ ఫలాలు మాలో చూపించమని ప్రార్థిస్తున్నాం వాటిని ఫలబరితం చేసి మీ కొరకు జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి అనేకుల మీద ఈ యొక్క వెలుగుని ప్రసరింపజేయండి అటువంటి సేవలు మమ్మల్ని నడిపించమని రానయున్న ఏసుక్రీస్తు పరిషత్ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్